sir hm మహాపక్షిన్నీ కృప కలిగిన దేవ జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఎస్ఐ నీకు వందనాలు ప్రభావ నీకు స్థుతుల స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం కాచి కాపాడి నీ కృపలో తండ్రి దివారాత్రంలో కంటి పాప వలే కాచి కాపాడి యొక్క యొక్క దినముకు నీ నూతన కృప అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి యొక్క ఆరాధనలో పాల్పొంది పాల్పొందే యోగ్యత ధన్యత ఇచ్చిన పరలోకం అందున్న నా తండ్రి నీకే వందనాలు స్థుతుల స్తోత్రములకండి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే వివేగములు కలుగును గాక హలెలుయ నా దేవా తండ్రి ఈ ఆరాధనలో ప్రభానాయన పాఠాల ద్వారా మీరు మహిమ నొందండి ప్రభాయన వాక్యం ద్వారా ప్రభా మీ స్వరం వినిపించండి ప్రభా నాయన తండ్రి నా ప్రభా నాయన మీరే ఈ యొక్క ఆరాధన అంతట్లో ఆధిపత్యం చలాయించండి ప్రభా ఎవరైతే మా ప్రియులు రాలేదో ప్రభా వాళ్ళందరూ త్వరగా వచ్చి పాల్పొందాలా ప్రభా నాయన మీరే ప్రభా ఈ ఆరాధన అంతట్లో తోడుండి నడిపించి మీ యొక్క స్వరం వినిపించి మమ్మల్ని అందరినీ ప్రభానాయన మా జీవితాలను మేము ఏ రీతిగా నాయన నడుచుకోవాలా రీతిగా మెలగాలో ఏ రీతిగా మేము ఉండాలా ప్రభా ప్రతిదీ ప్రభా మీ స్వరం ధర మీరు వినిపించి మమ్మల్ని అందరినీ ప్రభా నాయన తండ్రి నీరు అక్కడికి నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ నామం అన్న పాట పాడదాం బ్రదర్ మన గ్రూప్ లో వాడేవాళ్ళం గతంలో పాత పాటని ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి పాడుతున్నాం ఘనమైన ఏసునామం ప్రతి నోట నుండును దివ్య మగు ఆయన సన్నిధి ప్రతి చోట నుండును ఏ సుఘన నామము పేరా ప్రతి మోకాలొంగును ప్రభుయేసుకడ దినము ప్రతి నేత్రము గను హలెలుయా ప్రభునామం స్తతి హలులూ అనునిత్యం స్తతియంతు హలు ప్రభునామం స్తుయంతో హలు అనునిత్యం స్తతియంతు ప్రభువైనాయేసునామం మధురం మధురం ఆత్మీయ ఆకలిదపు తీర్చేటి గణమ గునామం ప్రభువైన ఏసునామం వీణులకు వింద గునామం నామములకు పైగా ఉన్నతమైన నామం హలలుయాలు ప్రభునామము స్థుతి ఎంతో హలలుయాలు అనునిత్యం స్తింతు అలిూయా ప్రభునామం స్తి హలిూయా అనునిత్యం స్తింతు అమూల్యమీ ననామం ఆదరణీయేసుమం భూలోకమంతటిలో ఆరాధనయేసునామం పదివేలలో శ్రేష్ట నామం పూజ మగుయేసునామం ఈ లోకమంతటను కొనియాడబడు నామం హలలుయాలు ప్రభునామం స్తుయింతు హలలుయా హాలెలు అనునిత్యం స్తిం హలూయా హాలూయా ప్రభునామము స్తతి హాలలు అనునిత్యం స్తు పాపాక్షమాపన నొసగు సామర్థ్యమైన నామం సాతాను ఓడించుటకు శక్తి గలనామం మరణమును మరణము ద్వారా ిన నామం లోకమునకు నిత్య జీవం కలిగించిన గణనామం హలలుయాలు ప్రభునామముస్తుతియంతు హలుయాలు అనునిత్యం స్తి ఇంతు హలలు ప్రభునామముస్తుతి సరే ప్రార్థన చేసుకుందాం పరశుద్ర తండ్రి మీకు వదనాలైనా మహోన్నతుడకు దేవ మీకే స్తోత్రాలు ప్రభావ అయినా అనేక పర్యాయాలు మీరు మాతను మాట్లాడుతూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకెంతో వదనాలు ప్రభావ ఈ లోకపుల తన మళ్ళీ మోడర్న్ లైఫ్ లో ప్రభావ మీరంటే నిర్లక్ష్యం అయిపోయిన ప్రభావ క్రైస్తవ జీవితం అవును ప్రభా కానీ ప్రభా మాకు మటుకు నిర్లక్ష్యం లేదు ప్రభా ఇంకా మోడర్నిటీలు ఉన్నా కానీ ప్రభా మేము ఇక గుడ్ ఓల్డ్ బైబుల్ డేస్లోనే ఉన్నాం అని మేము నమ్ముతున్నాం నైనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభా అవును ప్రభా మేము ఇంకా ఏలియ కాలంలోనే ఉన్నాం రెండు వేల మీ స్థలంలో మీ స్థలంలో ఉన్నాం ప్రభావ మీతో పాటు ఉన్నాం అది మేము చూస్తున్నాం ఎందుకంటే మీ దృష్టిలో ప్రభు కాలము ముందుకు వెనకలిగి వెళ్తుందని మీరు జ్ఞాపకం చేస్తున్నారు జగత్ పునాదులు ఏబడక ముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు అవును ప్రవ్వా ఏ ఈ లోకం సృష్టించబడక ముందే మీరు మమ్మల్ని తను మళ్ళీ రక్షించుకున్నారని వాక్యాంశాలు లభిస్తుంది ఈ లోకం సృష్టించబడక ముందే మీరు మా కొరకు మరణించినారని వాక్యాంశాలు కాబట్టి ప్రవ్వ మేము ఆ దిశలో ఆ స్థలంలో మేము ఉన్నట్టు ఇప్పుడు మేము గ్రహిస్తున్నాం ప్రవ్వ మీతో పాటు సంభాషిస్తున్నట్లు మీరు శిష్యులతో మాట్లాడుతూనే మేము ఇప్పుడు వింటున్నాం అక్కడ కూర్చోను ఒక స్థలంలో అవును ప్రవ్వ అటువంటి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని అందరినీ నడిపించండి ఈ లోకం తను మమ్మల్ని మోసగించడానికి వీళ్ళేది ప్రవ్వ ఈ మోడర్న్ లైఫ్ ఈ సైంటిఫిక్ లైఫ్ మమ్మల్ని మోసగించడానికి వీల్లేదు అదొక పెద్ద దుష్టాత్మ అనేసి మీరు మాకు ఎన్నిసార్లు చూపించినారు ప్రభా కాబట్టి ప్రభావా దానికి మేము బలిసలు కాకుండా తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ వాక్యంలో నానబడిన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యుగ చివరి అంచు భాగానికి మేము వచ్చేసినాం ఎట్లా జీవించాలో మీరేం అతను మాట్లాడి మహిమానందమని యొక్క మధ్యాహ్న కాలంలో మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడుపు మాకు సహాయం అనుగ్రహించండి ప్రభు లేనివాడు మీ వాడు కాడన్నారు ప్రభా అవును మీ వారు ఎంతమంది అయితే పరిశుధాత్మ చేత నడిపబడినరో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని వాక్యం చల్విస్తుంది ఆయన కాబట్టి మమ్మల్ని అందరినీ మీ కుమారులాగా మీ కుమార్తెలాగా తయారు చేసి నడిపించమని ఏ శ్రీ క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యూహాన్ సువార్త ఐదవ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను లాస్ట్ సండే నుంచి నేను ఇస్తున్నా సీక్రెట్స్ నేను చెప్పాలనుకుంటున్నా ఎప్పుడన్నా ఒక వాక్యాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కంటిన్యూస్గా ఆ వారమంతా ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆయన అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు మన తండ్రి మన ప్రభు ఎందుకంటే మన మెంటల్ మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఉదయం మీద ఒక వాక్యం చదివినాం అనుకోండి ఖచ్చితంగా మధ్యాహ్నం మర్చిపోతాం అటువంటి టైంలో ఆయన అడిషనల్గా మన తను మాట్లాడాడు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం ఈ వాక్యాలన్నీ ధ్యానించినాం ధ్యానించలేదా హండ్రెడ్ పర్సెంట్ చిన్నప్పటి నుంచి ధ్యానించినాము సండే స్కూల్లో ధ్యానించినాము ఎవరు యూత్ మీటింగ్స్ ఎలా ధ్యానించినాము ఫెలోషిప్స్ ఎలా ధ్యానించినాము కాన్వెన్షన్స్లలో ధ్యానించినాము ఆరాధనా సమయంలో ధ్యానించినము మన పబ్లిక్ మీటింగ్స్లో ఇంకెక్కడెక్కడో ధ్యానించినాం అయినా కానీ మనం వాటిని గ్రహించలేని శత్రులు ఉన్నాం ఎందుకు అంటే నేను ఈ సీక్రెట్ నేర్చుకున్న నా లైఫ్లో ఉదాహరణకి జక్రే గ్రంథం నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం ధ్యానిస్తున్నాం అధ్యాయం ఒక్క అధ్యాయం అర్థం కావడానికి నాకు మూడు నెలలు పట్టింది నేను దాన్ని ఎంటబడినా అర్థం కావట్లేదు ఎక్కడ లేదు ఇంటర్నెట్లో వెతికినా యూట్యూబ్లో వెతికినా ఫేస్బుక్లో వెతికిన తర్వాత ఆల్ కామెంటరీస్ ఇప్పుడు స్టడీ స్టడీ లైట్ డాట్ కామ్ అనే ఒక సైట్ ఉంటుంది ఆ సైట్లో ఆల్ బైబుల్ కామెంట్రీస్ ఉంటాయి అన్ని బైబుల్ కామెంట్రీస్ ఓ దగ్గర దగ్గర ముప్పై నలభై కామెంట్రీస్ ఉంటాయి ఒక్క వచ్చనానికి ముప్పై నలభై మంది ఆథర్స్ వెరీ సీనియర్ దైవజనులు గతంలో ఒక వంద సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఏ రీతిగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించరు వాళ్ళ వాళ్ళ అన్ని విశదీకరణలు ఉంటాయి అక్కడ ఆ స్టడీ లైట్ డాట్ కామ్ లో అయితే అన్నీ వెతికినా నేను వెతకని స్థలం లేదు అయినా కానీ నాకు ఎక్కడ దొరకలే రెండు మూడు నెలలు పట్టినాక నేను దాన్ని అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేసిన అంతవరకు నేను ఆ వాక్యం చెప్పనలేదు బ్రదర్స్ రావాలా ఆ యొక్క స్టడీకి ఆ గంట సేపు ఒక వేరే వాక్యాన్ని చెప్తున్నా కానీ అదే ఇంతకుముందు పోయిన వారం చెప్పిందే దాన్నే డ్రాగింగ్ చేసుకుంటే చెప్పినా కానీ ఆ ఒక్క అంశము ముగ్గురు స్త్రీలకు సంబంధించిన విషయం అది ఆ ముగ్గురు స్త్రీలకు సంబంధించిన విషయం అర్థం కాని మూడు నెలలు పట్టింది అంటే నేను అనేది ఏంటంటే వాక్యం స్టార్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే ఆచారబద్ధంగా జీవిస్తాం ఈ రోజుకి కూడా పోలీస్ స్పిరిట్ అభిషేకం పొందిన వాళ్ళు కూడా వాక్యాన్ని ఆచారబద్ధంగా ధ్యానిస్తాం లేదు మనము ఆ ఊహించుకోండి మరియా ఏశ్రో దగ్గర ఎట్లా కూర్చుందో నువ్వు కూర్చోవాలి ఈ టైంలో ఏశ్వ దగ్గర అది నీ కళ్ళు మూసుకొని నీ హృదయంలో చూసుకోవాలని అందుకే తెల్లవారు ఇంటి మీదకి వెళ్ళిపోతాయి ఒక్కడిని నిర్మానుషంగా ఉంటుంది ఏం శబ్దాలు ఉండవు సైలెంట్గా పోయి కూర్చొని బైబుల్ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద డే అంతా బిజీ ఉంటాం షెడ్యూల్స్ అర్పులు ఉంటాయి శబ్దాలు ఉంటాయి రకరకాల మీటింగ్స్ ఉంటాయి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో మరవాల్సి వస్తుంది ఏదేందో టాపిక్లో మరవాల్సి వస్తుంటుంది మళ్ళీ ఆ అటువంటి లోకంలో అటువంటి టైంలో మనం సర్వైవ్ కావాలంటే తెల్లవారుజామున స్వరం మనకు అవసరం లేకపోతే మన ఉద్యోగస్తులలో ఓడిపోతాం ఎందుకంటే ఈ లోకానికి అధిపతి వాడు హీస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ వాక్యం ఉంది కదా ఎఫ్ఎస్ రాసిన పత్రికలో వాడు ఈ లోకానికి రాజు వాడు మళ్ళీ వాని రాజ్యంలో నువ్వు దూరి ను విరవీయడానికి అవకాశం ఎక్కడిది అందుకు మనం ఓడిపోతూ ఉంటాం విఫలమవుతూ ఉంటాం అందుకే తెల్లవారులు వేసినప్పుడు మనకి ఆ వాంటను పని లేదు వాణితను నాకే పని లేదు అని వేసుకురావు అందుకే మనకు కూడా నాకు కూడా వాంటనే పని లేదు నాకు ఏసురవుతనే పని అందుకే తెల్లవారులు వేస్తే ఫస్ట్ ఆయన సదిలో కూర్చుంటే ఒక ఫార్టీ మినిట్స్ వాక్యము ప్రార్థనలు అన్నీ చేసుకొని అప్పుడే బయటకు వస్తా కాబట్టి ఆ అనుభవమైన జీవితాల్లో లాస్ట్ వన్ వీక్ నుంచి ఒక వాక్యం జనిస్తున్నా ఇది నేను ఎన్నిసార్లు ప్రకటించిన కూడా మెయిన్ చర్చు అంటే త్రీ హండ్రెడ్ పీపుల్ గుర్చుండే చర్చలో కూడా నేను దీన్ని ఒకప్పుడు ప్రకటించిన కానీ లాస్ట్ సండేనే నాకు అది రివీల్ అయింది అందుకు లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు ఆ ఒక్కదాన్ని ధ్యానిస్తున్నా యోహాన్ సువార్థ ఐదవ అధ్యాయం మీరు ధరించలేదా ఖచ్చితంగా మీరు చదివినారు దీన్ని యోహాన్ సువార్థ ఐదవ అధ్యాయం ఈరోజు నేను మీకు ఆ సీక్రెట్స్ నేర్పిస్తున్నాను ఎందుకంటే నేను ఏ సీక్రెట్ నేర్చుకున్నానో అది నేను అందరికీ చెప్పేస్తున్నా సాధారణంగా వేరే సేవకులకి మనకి తేడా అదే వేరే సేవకులు దారణంగా పంచుకోరు వాక్యాన్ని వాక్యమే కాదు వాళ్ళు ఇంకేది కూడా పంచుకోరు దారణంగా మనం అన్ని దారులంగా పంచుకుంటాం వసతులను అవసతులను ఏదైనా కానీ రూపకంగా డబ్బు విషయమే కానీ ఆహార విషయమే కానీ వస్తు రూపకమే కానీ అన్ని దారులంగా పంచుకుంటాం మన మన సేవ జీవితానికి సంబంధించింది అక్కడే ఉంది మనము ఇతరుల బాగోగులు ఆలోచించే వాళ్ళం అనేది మన సేవలో కాబట్టి యోహన్ సు వార్త అధ్యాయంలో ఒక విషయాన్ని నేర్చుకున్న లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ సీక్రెట్ అది నేను ఇప్పుడు మీకు రిలీజ్ చేసేస్తున్నా కాబట్టి రిలీజ్ అయినది రిలీజ్ కాగానే దాన్ని ఎవరు స్వీకరిస్తారో మనలో వాళ్ళకే అది వర్తిస్తుంది నేను అది మీకు చెప్తున్నా ఖచ్చితంగా కఠినంగా ఎవరు స్వీకరిస్తారో అది వాళ్ళకే ఫలం ఇస్తుంది నేను చెప్తున్నా అనేసి నేను ఏదో చెప్తుంది కాదు చూడండి అహంగ చెప్పేవాడిని అయితే ఇక్కడ రానే రాను నేను ఈ గ్రూప్లోకి రానే రాను నేను ఇంకెక్కడో పబ్లిసిటీ పొందుతాను ఇంకెక్కడన్నా వాక్యం చెప్తే వాడు రెండు మూడు ఇస్తాడు మెయిన్ లైన్ చర్చేసి పోతే ఐదు కూడా ఇస్తారు వాక్యం చెప్పడానికి నేను అవన్నీ మానుకున్నాను ఎందుకంటే నాకు అవసరం లేదు అది ఆ తప్పు కూడా లేదు తీసుకోవడంలో వాక్యం చెప్పినందుకు డబ్బులు ఇస్తారు వాళ్ళు అది అదొక విధానం అది ఎందుకంటే పాస్టర్స్ కూడా బ్రతకాలి కాబట్టి వాళ్ళు ఇస్తుంటారు అటువంటి పెద్ద పెద్ద చర్చెస్ కూడా వాక్యం చెప్పి బయటకు నేను మెథడిస్ట్ చర్చ్ చాపల్ రోడ్ మెథడిస్ట్ చర్చ్లో వాక్యం చెప్పి నేను ఒకరోజు ఎస్పీజీ చర్చ్ అది ఓల్డెస్ట్ చర్చ్ హైదరాబాద్ దాంట్లో నిలబడి వాక్యం చెప్పిన నేను ఒకటి అటువంటి అనుభవాలు వచ్చిన నేను బయటికి కాబట్టి నేను కొన్నిసార్లు కఠినంగా చెప్పినప్పుడు ఇది మన మన గ్రూప్కే ఎందుకు అనేది కాదు ఇది బయట వాళ్ళు కూడా వెళ్ళాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాను అందుకే వీటిని రికార్డింగ్స్ అన్నిటిని చేసి నేను ఎక్కడెక్కడ కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను ఒక పెద్ద పాస్టర్స్ గ్రూప్ కూడా నేను ఉన్నాను దానికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను ఈరోజు వచ్చే వాక్యాలన్నీ అంటే అన్ని పంపను కొన్ని ముఖ్యమైన వాక్యాలు పంపిస్తుంది అంటే కొన్ని కాంట్రవర్షియల్గా ఉంటాయి మన బ్రదర్స్ చెప్పే వాక్యాలు కూడా అనేసి నేను ఎవరిని కూడా కించపరచాను ఎందుకంటే ట్రైనింగ్ మనం తర్బీదు పొందాలా ఒకరినొకరు మనం విని ఒకరి ద్వారా ఒకరు నేర్చుకొని మనల్ని మనం సరిగ్ ముందుకు వెళ్తుండాలా లేకపోతే బ్రదర్ నువ్వు సరిగ్గా చెప్పలేదు మనసు మార్చుకుంటారు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి హృదయం నొచ్చుకుంటుంది ఇవాళ మెల్లిగా జారుకుంటాడు సేవ నుంచి అందుకే అందరితోని ఓర్పుతోని సహనాలతోని అన్నిటిని సహిస్తూ భరిస్తూ తాలుతూ మనం ముందు పోతూనే కానీ ఈ కాలంలో మనం ప్రభుని చూపించలేం కాబట్టి యోహన్ సువార్త ఐదవ అధ్యాయంలో ఒక వింత జరిగింది అది నేను మీ తను పంచాలనుకుంటున్నాను దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలా తర్వాత నాకు ఏమి రిలీజ్ అయిందో అది నేను మీకు రిలీజ్ చేసేస్తున్నా చూడండి నేను నాకు రిలీజ్ అయింది నేను స్వీకరించేసిన ఇప్పుడు నాకు విశ్వాసం అక్కడ ఉంది నాకు తెలుసు ఇప్పుడు మీకు రిలీజ్ అయినాక మీరు దాన్ని అనుమానించరు అనుకోండి మీరు స్వీకరించలేదన్నట్టు అట్లా ఎన్నో మనం పోగొట్టుకున్న గొప్ప గొప్ప దైవజనులు మీ కాలంలో ఎన్నెన్నో విషయాలు మీకు సీక్రెట్స్ రివీజ్ చేశారు గతంలో కానీ మీరు వాటిని అవిశ్వాసంతో దాన్ని స్వీకరించి విశ్వాసం చూపించలేకపోయినారు మీరు అవిశ్వాసం ఉన్నారంటే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు అందరూ నాకు తెలుసు కాబట్టి మీరు విశ్వాసాన్ని చూపించి దాన్ని స్వీకరించి పాటించినట్టే ఈరోజు మీరు గొప్ప గొప్ప సేవకులు మీ సేవ ఎట్లుండదంటే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద చర్చలు మిమ్మల్ని ఆహ్వానించేటోళ్ళు ఈరోజుకి మళ్ళీ మీరు ఎందుకు దానికి సిద్ధపడలేదంటే మీకు బయలుపరచబడలేదని కాదు ఎన్నో బయలుపరచబడ్డాయి కానీ వాటిని మీరు సంపూర్ణంగా స్వీకరించి దాని హృదయంలో భద్రపరచుకొని పాటించిన వాళ్ళు కాదు కాబట్టి ఈ రోజు నుంచి అన్న దాన్ని మనం పాటించడం నేర్చుకుందాం ఎందుకంటే ఈరోజు మార్నింగ్ దాని నుంచి నేను రోజు విచిపెట్టాను దాన్ని కంటిన్యూ చేస్తుంటే దాన్ని నర్చర్ చేస్తుంటే నా హృదయంలో దాన్ని ఫలింపజేస్తున్న ఆ వితనం కదా వాక్యం ఆ వాక్యం నా హృదయం నాటుకున్నప్పుడు దాన్ని నేను చూడాలి ఇంకా దీన్ని ఎట్లా నేను అభివృద్ధి చేసుకోవాలి సన్లైట్ ఎట్టాలి దీనికి నీళ్ళు ఎట్లా పోయాలి దీనికి పై మందు తెలంగాణ భాషలో చెప్పాలంటే అన్ని రకాల మందులు ఆ వితనాన్ని మొలకెత్తేటట్లు దాని వృక్షం కావాలా అట్లా నేను ఆ వృక్షం బయటికి రావాలా దానిలోకి వెళ్ళి రకరకాల పనులు రావాలా వాటి తర అన్నిటిలో నేను అటువంటి ఆత్మీయ స్థితిలో మనం అందరము ముందుకు వెళ్ళాలనేది ఈ యొక్క సేవా దృక్పథం మనకు సంబంధించింది కాబట్టి మన మినిస్ట్రీ కేవలం సేవకుల గురించి అనేది మీరు అర్థం చేసుకోవాలి అట్లానేసి మనం ఆర్డినరీ జనరల్ జనరల్ క్రిస్టియన్ జనరల్ మెంబర్స్ కూడా ధృవీకరించాం జనరల్ ఫ్యామిలీ మెంబర్స్ని జనరల్ కాంగ్రిగేషన్ అంటే గొప్ప పట్ల కూడా కనికరం చూపిస్తూ ఉంటాం కానీ మెయిన్ ఏంటంటే టార్గెట్ అనేది పాస్టర్సే అందుకే నేను ఎక్కడైనా ఎక్కువ పాస్టర్స్కే టార్గెట్ పెడతా ఉంటాను ఎందుకంటే వాళ్ళనే వీడిపడతా ఉంటాడు నన్ను కూడా వాటిని చూస్తుంటాడు కానీ ఆ యొక్క ఆత్మీయ ప్రపంచంలో నేను అడుగుపెట్టినాను కాబట్టి కండార వాటి నేను చూసినాను కాబట్టి వాడి కుయిపులను నేను ఎరుగుతున్నాను ఎట్లా వాడిని ఓడగొట్టాలా వాడైతే దూతలనే ఓడగొట్టిండు మూడో వంతు దూతలనే అడకే లాగేసేసిండు దూతలకి సత్యం తెలిసినా వాడు ఆ సత్యం తెలిసిన దూతలనే మోసగించండి అందుకే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసపుచ్చటకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం మనం మోసపోమని కూడా వాక్యం దేవుని పిల్లలు మోసపోలేరంట మనం మోసపోలేం ఎందుకంటే అపవాదితం గుర్తించండి మనం అపవాది తంద్రాలను గుర్తిస్తున్నాం కాబట్టి మనం మోసపోమన్నట్టు కాబట్టి నీ ప్రార్థన కూడా పొందులు లేస్తే ప్రవ్వా నేను మోసపోకుండా నన్ను సహాయపడు ప్రవ్వాక్యపరంగా నేను మోసపోవద్దు ఈ లోకంలో నేను మోసపోవద్దు అనిల చేతిలో నేను మోసకపోవద్దు పాలిటీషియన్స్ చేతిలో నేను మోసపోకూడదు నా ఉద్యోగ నేను మోసపోకూడదు మా కలీగ్స్ చేతిలో నేను మోసపోకూడదు మా బాస్ చేత నేను మోసపోకూడదు నా సబార్డినేట్స్ ద్వారా నేను మోసపోకూడదు అనేసి నీ ప్రార్థన ఉండాలా అన్ని విధాల ప్రార్థనలు నువ్వు కానీ ఈ కాలంలో బ్రతకడం కష్టం ఇప్పుడు చూడండి ఐదవ అధ్యాయని నేను ఎట్లా నేర్చుకున్న పోయిన వారం నుంచి ఇది ఎన్నోసార్లు ప్రకటించిన పబ్లిక్ మీటింగ్స్లో కూడా ప్రకటించిన స్వస్థత ఎందుకంటే ఆరు వేల ఒక ఇరవై ఐదు ఎక్కువ స్వస్థత కూటమికులు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వాక్యం చెప్పిన అంటే మనుషులు స్వస్థత పొందాలని ఆశ ఉండేది కానీ చివరికి అర్థమైందంటే అన్నిటికంటే మోసకరమైంది ఘోరమైన వ్యాధి నీ హృదయమే అక్కడ స్వస్థత రావాలి కదా ఆ స్వస్థత కేవలము దేవుని వాక్యం ద్వారానే వస్తుంది ఆ స్వస్థత విన్ని నువ్వు ఆ వాక్యాన్ని బయటికి వెదజల్లినప్పుడు శరీరానికి కూడా స్వసత వస్తుంది కాబట్టి ఐదవ అధ్యాయాన్ని ఇప్పుడు నేను ఆరంభిస్తున్నాను దీన్ని నేను అర్థం చేసుకున్నానో చూడండి తెలుగులో యోహాను సువార్త ఐదవ అధ్యాయము అంత యోహాను సువార్త ఐదవ అధ్యాయం అంతా ఒక బహు ఆశ్చర్యకరమైన విషయం ఒక పండగ ఉంది బాగా అర్థం చేసుకోండి మనకి పండుగలు వెంటాడతా ఉంటాయి ముఖ్యంగా మన సేవ జీవితంలో మనం పండుగలని అసహించుకోము పండుగలను ప్రేమించాం అది ఏదైనా అదొక ఆర్డినరీ డే అనుకుంటాం మనం అంతే కానీ ఆ పండుగ రోజు ఎవరన్నా మనల్ని ఆహ్వానిస్తే వాళ్ళ గురించి పోతాం కానీ పండుగల గురించి పోం ఇది మంచి జాగ్రత్తగా స్వీకరించాలని హృదయంలో ఐదవ అధ్యాయంలో మొదటి వర్షాలు చూడండి అటు తర్వాత అని ఉందంటే ఒక అంశం తర్వాత నువ్వు నాలుగో అధ్యాయం అనేస్తే నీకు తెలుస్తుంది ఏం జరిగింది అనేది నాలుగో అధ్యాయంలో కాబట్టి అటు తర్వాత వాక్యం ఎప్పుడైనా కానీ ఒక అధ్యాయం ఆరంభమైతేడు దానికి ముందు ఏందనే చాలా అటు తర్వాత అనేది అటు తర్వాత అంటే ఏసు ఏసు ప్రభుకి సంబంధించిన విషయాలు దాని తర్వాత నాలుగవ పద్యం ఎంతమంది తెలుసు దేనికి సంబంధించింది నాలుగవ పద్యం సమర స్త్రీకి సంబంధించింది కాబట్టి అటు తర్వాత అన్నప్పుడు సమరస్త్రీతోని సంభాషించిన తర్వాత సమరస్ని రక్షించిన తర్వాత సమరస్త్రీ పోయి తన ఊరినంతా మార్చుకున్న తర్వాత అటు తర్వాత కాబట్టి ఆ ఒక్క పదము అటు తర్వాతకి ఎంత పెద్ద చరిత్ర ఊహించుకోండి బైబుల్ అట్లా రాయబడింది ప్రతి అధ్యాయం ఆరంభంలో అట్లా ఉంటుంది అన్నట్టు కాబట్టి ఐదవ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏముందంటే అటు తర్వాత అంటే ఎన్నిసార్లు మనం ధ్యానించినాం ఈ అధ్యాయం కానీ ఏ రోజు కూడా మనము అటు తర్వాత అంటే ఎటు తర్వాత దాన్ని ప్రశ్న వేసుకోవాలా అటు తర్వాత అంటే ఎటు తర్వాత ఎప్పుడు తర్వాత దేని తర్వాత ఇది విధానాల ప్రభు మనకు నేర్పిండు కేవీపీఎం గ్రూప్లో అటు తర్వాత అన్నప్పుడు కనెక్టివిటీ ఏం జరిగిన తర్వాత సమరయ స్త్రీని రక్షించిన తర్వాత సమయ స్త్రీ ద్వారా అనేక సమరయ పట్టణం అంతా మారింది ఒక్క స్త్రీ ద్వారా ఒక వ్యభిచారిని ద్వారా పట్టణం మొత్తం మారింది అనేది మనం ఆశ్చర్యపోతున్నాం కదా పాత నిబంధన పుస్తకంలో కూడా అంతే కదా రాహేలు ఒక వ్యభిచారి రాహేలు ద్వారా మొత్తం కుటుంబం ఎంత పెద్ద కుటుంబం ఆమెది ఆమె కుటుంబం అంతా రక్షణ పొందింది ఆమె గర్భంకే ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి కాబట్టి సమరయ స్త్రీ హృదయంలో కూడా ఏసు ఉద్దయించినట్టు మనం చూస్తాం దాని తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి ఏంటంటే బైబిల్ చదువుతూడు ఇది ఏ పండుగకు సంబంధించింది నేను మీకే ఒప్పు చెప్తాను నేను ఇప్పుడు చెప్పాను మీకు దాని గురించి మీరే వెతుక్కోండి ఎందుకంటే లేఖనలను పరిశోధించమన్నాడు బైబిల్లో కాబట్టి వెతకాల ఏది ఈ పండుగ అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను ఏ పండుగ ఇది ఎవరన్నా మీరు వెతుక్కోండి ఆ పండగ వచ్చాను గనుక ఏం జరిగిందో చూడండి ఏసు ఏరుషులు ఏమన్నా ఎందుకో తెలుసా అందరు పండగకు కాబట్టి ఇతే మనం చూసినాము జక్రె గ్రంథం మలాకి గ్రంథం వరకు ఒకటి జరిగినది ఏంటంటే ఇస్రాయల్ ప్రజలందరూ ప్రపంచమంతాట చెదిరిపోయినారు ప్రతి దేశంలో మన దేశంలో ఉన్నారు ఎంతమంది తెలుసు మన అది ఏం ప్రాంతము మన కోస్తాంధ్రాలో ఒక ప్రాంతం నాకు పేరు గుర్తుకొస్తులే కోస్తల్ ఆంధ్ర చివ్వరి భాగంలో ఈ ఇస్రాయల్ ప్రజలు రెండు సంవత్సరాల క్రితమే వచ్చి స్థిరపడినరు ఆ స్థలం పేరు నాకు ఎందుకు నోటికి ఎవరికన్నా జ్ఞాపకం ఉందా కోస్తలాంధ్ర చివరి భాగంలో ఉంటుంది అది అక్కడ మనిషి గోత్రికులు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే వచ్చి సెటిల్ అయినారు అక్కడ ఈరోజు ఇప్పుడు ఉన్నారు వాళ్ళ స్థావరాలు ఉన్నాయి వాళ్ళకి చిన్న మందిరం ఉంది అక్కడ కోస్తలాంధ్ర గురించి మాట్లాడుతున్నా మణిపూర్ మణిపూర్ మనది మన దగ్గర బ్రదర్ ఆంధ్రేవా చివరి ప్రాంతం అంటే ఓడరేవు చీరలో దాటిన తర్వాత అటు దిక్కి అటు ఆ ప్రాంతంలోనే మనిషి గోత్రికులు సెటిల్ అయినారు రెండు వేల సంవత్సరాల క్రితం కాలం నుంచి చూస్తాం వీళ్ళందరూ ప్రపంచం అంతా వీళ్ళు అయితే అట్లనే రకరకాల దేశాలలో అంతా ఇసలు చెదిరిపోయినారు వీళ్ళకి ఏంటంటే ఒక పండుగ వస్తుంది ఆ పండుగ రోజు అందరూ అక్కడికి రావాలా ఎక్కడికి రావాలా ఏ దేశంలో వాడు సెటిల్ అయినా వాళ్ళ పిల్లలు పిల్లలందరూ కలిసి ఇరుషులింకి పోయి ఆ సులమోహన మందిరంలో ఆ పండుగ చేసి మళ్ళా వాపస్ ఎవరి దేశానికి వాడు వెళ్ళిపోవాలా ఇది ఆచారం అన్నట్టు ఇస్వల్ పిల్లల ఆచారం ఈ రోజు కూడా ఈ రోజు కూడా దురదృష్టం ఏంటంటే ఈ రోజు వాళ్ళకి మందిరం లేదు పాపం అని అనను అయ్యో పాపం ఎందుకంటే ఏసుప్రవే మేష్ అసలైన మందిరము ఏసులో నమ్ముకున్న మనమే అసలైన మందిరము ఆయన మనకి శిరస్సు కాబట్టి మన హృదయంలో నివసించాలనుకుంటుండే ఆయన అసలైన మందిరం అది ఇస్వల పిల్లకి మందిరం లేదు బ్రదర్ అంటారు నీకు అర్థం కాలేదు వాక్యం అన్నట్టు అట్లా చెప్పే వాళ్ళకి ఆ మందిరం వీల్ లేదు ఎందుకంటే అది కూలిపోవాల్సిందే మూడో రోజు అది కూలిపోయింది కూడా మన ప్రభు మరణం తర్వాత మొత్తం ఈరోజు నామరూపాలు లేకుండా దాన్ని కట్టాలని ప్రయత్నిస్తున్నారు కట్టినరోజు అపవిత్రత ఏర్పడుతుంది ప్రపంచం దానివల్ల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అరబ్ దేశస్తులంతా యుద్ధానికి వస్తూ ఎవడు ఎవడు ఇజ్రాయల్ దేశాన్ని సపోర్ట్ చేస్తే వాడి మీద బాంబ్ వేషపడేస్తారు ఇండియా ఇజ్రాయల్ దేశాన్ని సపోర్ట్ చేస్తుంది ఇండియా మీద కూడా వేయొచ్చు బాంబ్ పాకిస్తాన్ రెడీగా ఉండు హైదరాబాద్ మీద ఒక బాంబ్ పెట్టి ఎంతమంది తెలుసు వాడు ఒక బటన్ వస్తే ఫస్ట్ బాంబు వచ్చి బాంబే మీద పడుతుంది దాని తర్వాత కోల్కత్తా ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మీదనే వాడు మెంటలోడువాడు హైదరాబాద్లో వాణి మనుషులే కదా ఎక్కువ మంది ఉంది వాడికి ఎందుకంటే చూడండి మతం అట్లా తయారు చేస్తుంది మనిషి అరే నా ప్రజలు ఉన్నారే అక్కడ బాంబు పెడితే నా ప్రజలే పోతారే అన్న తెలివి వానికి కాబట్టి సైతానికి సైతానికి నిజంగా తెలివి ఉంటే వాడు పడిపోతాడు వాడు తెలివి ఉందనుకుంటున్నాడు వానికి తెలివి వాళ్ళు ఈరోజు కూడా మనుషులని అట్లనే మభ్య పెడుతుంటారు వాడేదో తెలియవాళ్ళ తెలివిగల వాడని ఆ మోసాన్ని ఎంతమంది పడిపోయి దూతల్ అట్లనే ఆదమ్మ వాళ్ళు కూడా పడిపోయారు కూడా ఎంతమంది పడిపోతున్నారు కానీ మనం పడిపోవడానికి వెళ్ళారు ఎందుకంటే మనం ఆల్రెడీ పడి లేచిన వాళ్ళం కాబట్టి ఈ పండుగ రోజు ఆ దేశానికి పోయి బలు అర్పించి మళ్ళా ఎవరి దేశానికి వాడు అది ఆచరం గనుక ఏసు ఎరుశలేంలకునకు వచ్చాను ఇది విషయం బాగా అర్థం చేసుకోండి ఇది ఆపర్చునిటీ ఈరోజు ప్రపంచం అంతటి నుంచి నా బిడ్డలు వాళ్ళని నేను వాళ్ళకి సువార్త ప్రకటించాలా వాణ్ణి బర్లోక రాజ్యాంగ సిద్ధపరచాలా అనేది వేసుకోవడం ఒక తపన ఆయన ప్రతిసారి ఎరుశలేంకి ఎందుకు వస్తారంటే ఇదే కారణం పండగ టైం వస్తారైనా మనం కూడా అంతే పండగ టైంలో టార్గెట్ పెట్టాలా మనుషులు ఎందుకంటే అక్కడ జమవుతారు అందరు పండుగలకి ఇప్పుడు అర్థం చేసుకోండి మనం ఎందుకు పండుగలు చేయం కానీ పండగలకు పోతం ఇప్పుడు అర్థం చేసుకోండి ఏ అందుకే పోయింది అయితే ఈ రెండవ వచనంలో ఒక విషయం మనం చూడాలి ఏంటంటే ఎర్శలేములో గొర్రెల ద్వారం దగ్గర ఉంది అయితే ఇది షీప్ గేట్ అంటారు ఇంగ్లీష్లో అయితే చాలా పెద్ద గేట్ ఇది ఇది చాలా పెద్ద గేట్ దాంట్లో కొన్ని వందల వేల గొర్రాలు వస్తూ ఉంటాయి అన్నట్టు పొద్దున పోయి మళ్ళీ అదే రూట్లోకి వెళ్ళి అందుకే దాన్ని గొర్రె ద్వారం అంటారు అయితే దాని దగ్గర ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం హెబ్రీ భాషలో దానికి బెతత్సా బెత్లత్సా అనబడిన ఒక కోనేరు కలదు చెప్పండి మీరు ఎప్పుడన్నా జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూసిండ్రా ఇంగ్లీష్లో మటుకు దాని పేరు బెత్సాదా అనుంది జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ ఎవరన్నా చూడగలిగితే చూసుకోండి మీ దగ్గర బైబుల్ అంటే ఎందుకంటే మనకి మన గ్రూప్కి ఇది బయలుపరచబడింది జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే మోసపో బెత్సాయిదా అంటే హౌజ్ ఆఫ్ కైండ్నెస్ అని ఉంది ఎవరని చెప్పగలరా కైండ్నెస్ అంటే ఏందో తెలుగులో పదం మనోజ్ బ్రదర్ కానీ రూఫస్ బ్రదర్ కానీ దయగల నివాసం బెట్సైద అంటే దయగల నివాసం కాబట్టి చూడండి ఎర్శలేము దగ్గర ఎర్శలేము దగ్గర గొర్రెల ద్వారం ఒకటి ఉంది ఆ గొర్రల ద్వారం దగ్గర బెట్సైద అంటే దయగల నివాసము అని ఆశ్చర్యం కదా దేగల నివాసం ఏదన్నది హెబ్రి భాషలో ఉంది అది యాక్చువల్గా అయితే నేను ఇంగ్లీష్ లో చూస్తున్నా ఇంగ్లీష్ లో దానికి అరమేక్ భాషనుంది హెబ్రి భాషలో బెస్స బెతెత్స్ అనుంది అరమేక్ భాషలో బెత్స బెత్సాదా అనుంది ఇంగ్లీష్ లో అక్కడనే ఉంది ఏ పూల్ కాల్డ్ బెట్సాదా ఇన్ అరమేక్ తెలుగు బైబుల్కి వస్తే ఏమని రాసినారంటే తెలుగు బైబుల్లో హెబ్రి భాషలో బెత అనబడిన ఒక కోరిరు కలదు చూడండి అందుకే ఇంగ్లీష్ తెలుగు మనం రెండు కంపేరైజ్ అవుతాం ఇప్పుడు ఎబిరి భాషలో బెతెత్స అరమేక్ భాష మన ప్రభు మాట్లాడిన భాష అరమేక్ అరమేక్ భాషలో బెత్సాద అని అయితే నేను బెత్సాద పదం చూస్తున్నా జేమ్సాంగ్ నెంబర్స్లో జి నైన్ సిక్స్టీ ఫోర్లో ఏముందంటే హౌజ్ ఆఫ్ కైండ్నెస్ దానికి సంబంధించిన ఈ విశేషమైన మీనింగ్స్ ఉన్నాయి నేను కొంచెం క్విక్గా చూసేస్తున్నాయి కూడా బెత్సాద uh bylado there in besaid a lot of controversy around the name of karana groha manam amma mister karana groha manam di karana groha me ade the reading of the byzantine majority besaid the actually discovered the scholar speed the service the late atticus josephus as the name of a part of the city near the north end of the temple area he people scenery very much so detailed on the page the page and thundi that description uh paraledle అయితే బెట్స్ బెత్సాద జే ఇంగ్లీష్లో బెత్సాద అనుంది తెలుగులో బెతత్స అనుంది కల్ది కల్దియ ప్రాంతం నుంచి ఇచ్చిన పదం అది పర్లేదు అండి అయితే అదొక కొలను అని మనం తెలుగులో చదువుతున్నాం అదొక కొలను అని ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు మంటపం అంటే ఎవరని చెప్పగలరా మంటపం అంటే ఏంది మంటపం అంటే మంటపం అంటే ఒక మార్గం దానికి ఇప్పుడు మనకి క్రాస్ రోడ్స్ అంటాం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటాం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే నాలుగు నాలుగు ఉంటాయి దానికి రోడ్స్ చౌరస్త చౌరస్తాకి నాలుగు ఉంటాయి అయితే దీనికి ఐదు ఉన్నాయంట ఈ ఐదు చౌరస్తా ఇది అర్థం అవుతుందా ఈ మంటపం ఐదు మంటపంలు అంటే ఈ కొనేటికి ఐదు రూట్లు ఉన్నాయి మధ్యలో కొనేరు ఉంది రోడ్స్ ఇవి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మధ్యలో పెట్టాం అనుకోండి క్రాస్ రోడ్స్ మధ్యలో అట్లా ఈ బెత్సేద అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపంలో ఉన్నాయట అంటే మంటపం అంటే రోడ్ అన్నట్టు ఫైవ్ రోడ్స్ అన్నట్టు ఆ ఫైవ్ రోడ్స్ వచ్చి అక్కడ అది ఆశ్చర్యం అంటే ఇది అర్థం ఏంటంటే మీరు ఇట్లా అర్థం చేసుకోవాలి ఫైవ్ రోడ్స్ అంటే మొత్తం ప్రపంచం నుంచి మనుషులు ఆ రూట్లలో వస్తారు అన్నట్టు సౌత్ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ ఆ రూట్స్ అందరూ వచ్చి ఆ మంటపం దగ్గరకు వస్తున్నారు ఇది ఎక్కడుందంటే ఇందాక దీనిస్టాగ్రం పర్స్ నేను చూస్తున్న డీటెయిల్గా వన్ పేజ్ అది మందిరానికి దగ్గరుంది ఇది ఇప్పుడు దాని ప్రకృతి సహజంగా అది ఎట్లా ఉందనేది మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం అయితే ఈ మూడో వచనంలో నాకు వారం బయలుపరచబడిన విషయం నేను మీతో మాట్లాడుతున్నా ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు కాబట్టి ఈరోజు వాక్యానికి వాక్య అంశం ఏంటంటే నీళ్లు కదిలించుట అనర్థం కొన్ని సార్లు మీకు చూపించిన మనము వాక్యం ప్రకటిస్తేటప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలా మన వాక్యాన్ని ప్రతి వాక్యానికి ఒక అంశం పెట్టుకోవాలా దాన్ని మనం పరిచయం చేయాలా పబ్లిక్కి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఈరోజు మనము నీళ్లు కదిలించుట అన్న అంశం గురించి ధ్యానించబోతున్నాం అనగానే మైండ్ అంతా తయారైపోతుంది మనసు ఓ ఏదో నీళ్లు కదిలించుట ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్ లేకపోతే ఇంకొక వాక్యం కూడా తయారు చేసుకోవచ్చు ఏంటంటే నీరు కదిలింపబడిన పిమ్మట అని కూడా వాక్యం స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ప్రాక్టీస్ చేయండి ఈరోజు నుంచి ప్రతి వాక్యం మీరు చెప్పక ఒక సబ్జెక్ట్ ఒక టైటిల్ తయారు చేసుకోండి టైటిల్ అంటే ఏమంటారు ఇంగ్లీష్ తెలుగులో ప్రతి వాక్యానికి ఒక టైటిల్ లాగా పెట్టుకోవాలా అంశమానా అంశం అంటే సబ్జెక్ట్ అయిపోయే టైటిల్ని టైటిల్ అంటే అది ఆ వాక్యాన్ని ఎట్లా అర్థం అంటే ఇప్పుడు ఆ వాక్యం ఆ వాక్యం మొత్తం ఏం అర్థం చేసుకుందో దాన్ని ఎట్లా అర్థం చేసుకోదానికి టైటిల్ అనిపెడతారు ఆ కథ అంటే ఆ స్టోరీకి టైటిల్ ఆ స్టోరీకి టైటిల్ అంటే ఏంది తెలుగులోనే పడుతుంది ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే శీర్షిక అని వచ్చింది చెప్పండి మనము ఈరోజు శీర్షిక మన వాక్య పరిచర్య శీర్షిక అంటే అర్థమవుతుందా చాలా ఇవేమి ఏదో ఆంధ్ర నుంచి వచ్చిండు అనేసి తెలంగాణలోకి వ్యతిరేకం అవుతుందా లేదా కాబట్టి ఇవి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలా వాక్యాలు ప్రాక్టీస్ అవ్వడం ఎందుకంటే మనుషులను ఫస్ట్ వాళ్ళ మైండ్ అని సిద్ధపరిచినాక వాక్యం ప్రజెంట్ చేస్తే వాళ్ళ హృదయంలో నాటుకుంటుంది అది మొలకెత్తే పెద్ద వృక్షం కావాలా దాని వృక్షంలో ఆకాశ పక్షాలు వచ్చి రావాలంటే గొప్ప జనం వచ్చేసేలా చెట్లకి కాబట్టి ఇప్పుడు చూడండి శీర్షిక వాక్య లేక వాక్య సంబంధించిన విషయం లేక సబ్జెక్ట్ అని అడిందాక బ్రదర్ అన్నట్ ఒక అంశం వాక్య అంశం కూడా అనుకోవచ్చు కొందరికి అలవాటు పడింది కాబట్టి పదం కానీ మనం నేర్చుకోవాలి కొత్త కొత్త పదాలు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే నేను నిన్న మాట్లాడుతున్నా మా వైఫ్తో ఒక అరవై సంవత్సరాల క్రితము దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు ఇప్పుడు లేదు ఆ పదాలు కూడా మనకు అర్థం కావు మాట్లాడితే అరవై డెబ్బై సంవత్సరాల క్రితం రాయబడ్డ పుస్తకాలు చదవండి మీకు తెలుస్తుంది తెలుగు మీకేం అర్థం కాదు ఎందుకంటే అది పోయింది ఆ తెలుగు ఇప్పుడున్నదంతా మట్టి ఇనుము కలిసిన తెలుగు బాంగారు తెలుగు పోయింది వెండి తెలుగు పోయింది ఇప్పుడున్నదంతా మట్టి ఇనుము కలిసిన తెలుగు అంత కచ్చడ కచ్చడ ఉంటుంది వాళ్ళ పాటలు పాడుతుంటే అర్థం కూడా కాదు ఏం పాడుతున్నారో అర్థం కాదు పాటలు అవి సినిమా పాటలే కానీ దేవుని పాటలే కానీ అసలు అర్థమే కాదు ఏం పాడుతున్నారో ఎక్కడికి వెళ్తున్నాయో పదాలు అంటే ధాన్యాలు కలి ధాన్యలు గ్రంథాలు దర్శనము ఆ బంగారు ఆ ప్రతిమ నిముకలిన ప్రతిమ అది కాలాలను సూచిస్తుంది అన్నాడు దూత మనం మట్టి ఇనుము కలిసిన కాలము అంత కచడ అంత కిచిడి కిచిడి అంటే బెటర్ కచడ అంటే అనకుండా కాబట్టి ఇప్పుడు చూడండి ఆయా సమయములకు అన్నప్పుడు మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే కొన్ని సీజన్స్ ఇంగ్లీష్లో సీజన్స్ అని ఉంది నేను చూస్తున్నా ఇంగ్లీష్లో కూడా అయితే ఇంగ్లీష్లో వేరగ ఉంది తెలుగులో వేరే ఉంది ఇంగ్లీష్ తెలుగులో చూడండి ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి బాగుపడును ఇప్పుడు అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు మీకు ఆల్రెడీ మైండ్ ఓపెన్ అయిపోయింది నాకు తెలుసు ఎంతమందికి ఓపెన్ అయితే నాకు తెలియదు కానీ కొంతమందికి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది నాకు తెలుసు ఇప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా నువ్వు ఎప్పుడు ఒక సీజన్లోనే ఆయా సమయంలో చూడండి దేవతలు కనిపించరు అండ్లీస్ నువ్వు ఆత్మస్వరూపిగా తయారైతే కానీ నీ ఆత్మీయ నేత్రంలో స్వస్థత పొందుతనే కానీ నువ్వు వాళ్ళని చూడలేవు ఇంక ఆత్మీయ ప్రపంచం నువ్వు ఉన్నదేమో శరీర ప్రపంచం ఫిజికల్ వరల్డ్ ఉన్నాం అదేమో స్పిరిచువల్ వరల్డ్ ఆయా సమయంలో దేవుదూ కోనిటిలు దిగి నీళ్లు కదిలించట కలద్దు అదొక ఆచారం అది నిజంగా జరిగింది నేను దాన్ని తుణీకరిస్తలేను బాగా అర్థం చేసుకోండి చాలామంది ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఏం చెప్పారంటే అదొకప్పుడు పాత నిబంధన కాలాపు ఆచారం బ్రదర్ కానీ ఏసు వచ్చినాక తను కొట్టేసిడు బ్రదర్ అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేసి మనం అత చెయ్యం ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి ఏశ్వరావు వాడికి వస్తున్నాడు ఆ మంటపం దగ్గరికి మనకు తెలుసు తర్వాత ఒక వాక్యాలలో చూస్తామో సార్ చూడండి ఆయా సమయలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి కలబడను బాగుపడును ఇవన్నీ ఆత్మీయ చిహ్నలు నీకు ఆల్రెడీ కొంతమందికి ఆల్రెడీ అయిపోయింది డిక్లేర్ అయిపోయింది గనుక ఇప్పుడు నాలుగో వర్షంలో గనుక ఆ మంటపంలో రోగులు అంటే ఐదు రూట్స్ అవి ఇప్పుడు అర్థం చేసుకోండి మొత్తము ఈ నుంచి వాడు వరకు ఒక ఒక పది కిలోమీటర్లు మనుషులందరూ లైన్గా ఉంటే ఐదు రూట్స్లలో ఎట్లుంటుందా సీను ఇప్పుడు కళ్ళలో చూసుకోండి కళ్ళు మూసుకోండి నీ హృదయంలో చూడండి సీన్ అది ఎట్లుంటుంది చూసుకోండి పెద్ద సీన్ అది మంటప్ప మధ్యలో ఉంది దానికి ఐదు రోడ్స్ ఉన్నాయి ప్రతి రోడ్లో కుప్పలు కుప్పలు రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతిగల గుంపులు గుంపులుగా పడినరు ఈరోజు ప్రపంచం అట్లా కనిపిస్తుంది నాకు నీకు కనిపిస్తుందా ఐదు రూట్స్లల్లో నిండిపోయినరు ఏ కామెంట్ రూసర్లేదు ఈ వాక్యం నేను చూసిన అందుకు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ప్రభు మనతో పాటు ఉన్నాడని ప్రభు మనల్ని నడిపిస్తున్నాను అని నేను అనుమానించను అనుమానించాను దేని విషయంలో భయపడాను ఎంత సైంటిఫిక్ రిపోర్ట్ వచ్చినా వాడు డిఆర్డి మందుగా అనుకున్నానన్నా నేను ఆశ్చర్యపోను వాడు బి బయాలజికల్ ఈవెంట్స్ వాడు వాడు సీక్రెట్ గా ఇంకొక వ్యాక్సిన్ తయారు చేసిన నేను ఆశ్చర్యపోను ఎన్ని వ్యాక్సిన్స్ వచ్చిన బ్రదర్ పర్ఫెక్ట్ వచ్చేసినాయి బ్రదర్ వ్యాక్సిన్స్ అన్న నేనే ముందు ఆశ్చర్యపోను దేనికి ఆశ్చర్యపోను నేను దేనికి నేను అట్లనా అని కూడా అన్నాను నేను ఎందుకంటే మీరంతా ఈ లోకాతీతమైన సబ్జెక్ట్ మీద ఆధారపడుతున్నారు న్యూస్ పేపర్స్ టెలివిజన్ రిపోర్ట్స్ అక్కడ న్యూస్లు ఇక్కడ న్యూస్లు వాట్సాప్ న్యూస్లు ఫేస్బుక్ న్యూస్లు గూగుల్ న్యూస్లు ఇవన్నీ అబద్ధం అని నేను నమ్ముతున్నాను ఒక్కటే సత్యం ఆయన వాక్ ఆయన ద్వారా తప్ప ఏది సీక్రెట్స్ నాకు బయలుపరచబడలేదు గతంలో ఇక మీదట కూడా ఆయన ఎంత పర్ఫెక్ట్ దేవుడు అంటే ఆయన ఎంత మాట్లాడే దేవుడు అంటే పర్ఫెక్ట్ టైమింగ్స్తో పాటు మాట్లాడే దేవుడు ఎవరి ద్వారా వ్యాక్సిన్స్ వస్తాయి ఏ వ్యాక్సిన్ కరెక్ట్ కూడా మాట్లాడే దేవుడు నాకు తెలుసు నేను ఇప్పుడు అది ఓపెన్ చేయదలుగుతుంది ఎందుకంటే పర్మిషన్ లేదు నాకు ఏ వ్యాక్సిన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాము అనేది ఇప్పుడు టైమింగ్ కానే కాదు అది సంబంధించింది ఆ టైమింగ్ వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను కానీ మనకి రోగ నిరోధక శక్తి ఆయన పుట్టుకతోనే పెట్టిండి మనకి కాబట్టి ఏ రోగం నీ దగ్గరికి రాదు అది వాగ్దానం నువ్వు స్వీకరించినప్పుడే లేదుగా నాకు అడుపు నొప్పి అడుపు అంటే ఎప్పటికైనా ఉంటాయి నాకు ఏం నొప్పి లేదు దాన్ని గద్దేసినా విడిచిపెట్టి వెళ్ళిపో నడిపి అంటే అది పోదా ఎందుబోదు వింటుంది అది ఎందుకంటే మన ప్రభు ప్రతి దాంట్లో ఉన్నాడు ఆయన జీవవాయువు ప్రతి అవయవంలో ఉంది అది వినాల్సిందే ఇప్పుడు చూసుకోండి ఈ ఐదు రోడ్లల్లా మనుషులు కుప్పలు కుప్పలుగా పడినరు పాపం గుడ్డళ్ళు కుంటోళ్ళు ఎవడు ఫస్ట్ దిగితే వాణికే స్వస్థత ఎవడు ఫస్ట్ అండబడితే వాణికే స్వస్థత ఉదాహరణ చేయండి ఊచకాళ్ళు గలవాడు ఎట్లా నిలబడగలడు పాపం కుంటి వాడు ఎక్కడ పోయి పడతాడు అంత పెద్ద రోడ్స్ అవి ఐదు రోడ్లు అవి పైగా ఆ ఎప్పుడు నిధులు కల్పిస్తాడో ఎవడు గ్రహించాలా అంటే ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి నీళ్లు కరలిపోవడం అవేమో నిర్మలంగా ఉన్నాయి నీళ్లు వచ్చి ఒక్కసారి ఆ నీళ్ళని షేక్ చేసినప్పుడు ఫస్ట్ ఎవడు దుంకుతే వాణికే స్వస్థత వాళ్ళు తక్కిన వాళ్ళు కూడా దుంకుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి మన లేదు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే మీకు మీకు ఇవన్నీ పక్కకు పెట్టేసి నాలుగో వర్షం వరకు పక్కకు పెట్టి ఐదో వర్షం నుంచి చెప్పుకుంటా పోతారు మాస్టర్స్ ముప్పేళ్ళ నుండి వ్యాధి ఒక మనుషుడు నేను ఏసు వాడు చూచి వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉండడని ఎరిగి స్వస్థపరచ గోరు పడ అని వాడు అడగగా ఆరోగ్య అయ్యా నీళ్లు నన్ను కోనేతల నుంచి దించటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం వేసి నువ్వు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని వాటితో చెప్పగా వెంటనే వాడి స్వస్థతనుంది తన పరుపెత్తుకొని నడిచాను నువ్వు చెప్పగలవా ఒక ఒక పేషెంట్ బై హాస్పిటల్లో వాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు లేకుంటే ఆక్సిజన్ మీద ఉన్నాడు అని చెప్తావా నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అని నువ్వు నువ్వు చెప్తే వాడు నడుస్తాడు నేను చెప్తున్నా అటువంటి విశ్వాసం నీకు లేదంటే నువ్వు అవుతుందా బ్రదర్ నిజంగా అవుతుందా ఎక్కడుంది బ్రదర్ యూట్యూబ్లో వెతుకుతా ఫేస్బుక్లో వెతుకుతా నువ్వు ఈ టెక్నాలజీలో వెతుకుతే దొరకదు అది అది ఒక్క టెక్నాలజీలో బైబిల్ టెక్నాలజీలోనే దొరుకుతుంది నువ్వు ఏ మొబైల్ ఫోన్లో వెతికినా దొరకదు ఏ కంప్యూటర్స్లో దొరికినా వెతికినా దొరకదు యూట్యూబ్లో అసలే విశ్వాసాన్ని పుట్టించిన వాడు మన ప్రభు ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది లేకపోతే అనుమానాలు ఎందుకు దయ్యం వస్తాయని అనుమానాలు మనలో ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే ఇప్పుడు అర్థం చేసుకోండి ఏ సంపూర్ణంగా లేడు బేస్లో నీ హృదయాలు అంటే నీకు అనుమానం ఉండదు నువ్వు చెప్పగలవా నీ పర్ఫెక్ట్ కొన్ని నడుచుమని నువ్వు ప్రాక్టీస్ చేయగల చేయలేవు అరే అది బేస్లో ఒకటే కదా బ్రదర్ మనం చెప్పలేం కదంటే క్రీస్తుని పోలి నడుచుకోమనడా లేదా మళ్ళీ కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే పోయిన వారం నాకు బయలుపరచబడ్డ విషయం ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంకొక టెన్ మినిట్స్ నేను వాక్యాన్ని విస్తున్నాను మూడో వచనం నుంచి ముఖ్యంగా ఏం జరిగింది చూడండి మూడో వచనంలో మనం చూస్తున్నాము నీళ్లు కదిలించుట నీకు తెలుసు నీళ్లు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం నీ హృదయంలో ఉండాలా నీళ్ళది కోనేటిలుంటే ఏం లాభం నువ్వు స్వీకరిస్తున్న ఈ నీళ్లు నిన్ను కదిలిస్తున్నదా ఎన్నో వాక్యాలు వింటున్నాం అవి నిన్ను కదిలిస్తున్నాయా అవి కదులుతనే కానీ విన్న వాక్యము నీ హృదయంలో కదలకపోతే కదిలిన పిమ్మట నీకు ఏం కాదు అదిని కదులుతనే దాని పింబటేమని అవుతుంది అది కదలకపోతే ఏముంది ప్రతిరోజు ఏదో ఒక వాక్యం వింటున్నాం బ్రదర్ ఈ బ్రదర్ చెప్తారు ఆ బ్రదర్ చెప్తారు ఈ సిస్టర్ చెప్తారు ఆ సిస్టర్ చెప్తారు అయిపోతుంది చంద్రశేఖర్ బ్రదర్ ఏదైనా నేను రికార్డింగ్ చేసుకుంటాడు అప్లోడ్ చేసుకుంటాడు అయిపోతుంది ఆయన పెళ్లికి అంటేనే అనుకుంటారు కదా కొంతమంది మీరు అనుకుంటారని కొంతమంది అనుకోవచ్చు కానీ మనకు తెలుసు భవిష్యత్ తరాల కొరకు రికార్డింగ్ చేస్తున్నాం ఇది ఇది ఈ తరం కొరకు కాదనుకుంటే నాకు తెలుసు నేను చెప్పినప్పుడు ఇంతకుముందు ఈ రికార్డింగ్స్ అన్నీ ఒక కొత్త తరము యంగ్ ప్రీ యంగ్ కి ఇది బెనిఫిట్ కాబోతుంది మీరంతా ఓల్డ్ ప్రీచర్స్ ముసలి వాళ్ళు అయిపోతున్నాం తెలియకుండానే ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ దాట్ థింకేముంది ఏం చూస్తా చూస్తా అయిపోతుంది కానీ యంగ్ పీపుల్కి ఈ వాక్యాలు హత్తుకుంటాయి నాకు తెలుసు భవిష్యత్తులో ఎందుకంటే వానికి దొరకవు చెప్పేటోళ్ళు కరువు కాబట్టి ఇవి వాడు వెంటబడతాడు డౌన్లోడ్ చేసుకొని ఎంతో ఆశతోని వాడు వాటిని భద్రపరచుకుంటాడు వాడు డ్రైవింగ్ చేసుకుంటా పోతుంటే పెన్ డ్రైవ్ పెట్టి వినుకుంటా లేకుంటే మొబైల్ ఫోన్లో కాపీ చేసుకొని హెడ్ఫోన్స్ పెట్టుకొని వినుకుంటా పోతాడు వాళ్ళు అట్లా తయారవుతారు భవిష్యత్తులో నాకు అది తెలుసు అందుకని నేను మటుకు కాంప్రమైజ్ కాకుండా వీటన్నిటిని భవిష్యత్తు తరం కొరకు భద్రపరుస్తున్నా ఒక తండ్రి ఏం చేస్తాడు పిల్లల కొరకు అన్ని భద్రపరిస్తాడు ఒక ఇల్లు కొంటాడు ఆస్తులుగా కొంటాడు వాడికి మోటార్ బైక్ అంటే మోటార్ బైక్ కొనిస్తారు పాపకి స్కూటర్ అంటే స్కూటర్ కొనిస్తారు వాళ్ళ చదువులకి అన్నిటికీ బట్టలకి అన్నిటికీ కుదురుస్తారు కానీ మనం మటుకు భవిష్యత్ తరాన్ని కొరకు ఏం కుదుర్చుకున్నాం అంటే సున్నా ఖచ్చితంగా నేను చెప్తున్నా సున్నా మీరు ఏం పెడతలేరు భవిష్యత్ తరానికి మీరు పెడుతున్నారు భవిష్యత్ ఆస్తులు రాసి పెడుతున్నారు వాళ్ళకి మా ఫాదరు నేను నేను ఏం ఆస్తి మీకు నేను కేవలం నా సంపాదన మీ చదువు మీద పెట్టిన ఐదు మంది మేము అన్నదమ్ములం ఒక అక్క ఆరు మంది మేము మొత్తం అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివించాడు ఫార్టీ ఇయర్స్ తర్వాత చదివిన ఎంబీఏ నేను ఏజ్ అయిపోయినాక పిల్లలు పెద్దవాళ్ళు అయినాక ఎంబీఏ నేను చదువుకి వయసుకి సంబంధమే లేదు నా దృష్టిలో ఇప్పుడేం చదువుకుంటాం బ్రదర్ అంటే చదువుకోవాళ్ళు నేను ఇప్పుడు చదువుకుంటా అంటే చదువుకుంటాం అంతే కాలం ఎవరికొరకు కూడా ఆగదు కదా కాబట్టి సమయము ఆయా సమయములు ఇంకెప్పుడు వస్తారు జీకు సమయం దాటిపోతుంది ఎవడో బెనిఫిట్ పొందుకొని పోతానే ఉన్నాడు కానీ ఈ ఒక్కడే మూల కూర్చున్నాడు మన క్రైస్తవ జీవితంలో అందరూ అంతే ఒక బ్రదర్ ఉన్నారు మన మన మన మంచి ఒక బ్రదరు మంచి భక్తిపరుడు ఆశ చాలా ఆయనకి నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు చదువుకోవాలి ఆయన ఒక తప్పుదం చేసి నేను చెప్పిన తప్పిదం చేసినావు కరెక్ట్ నేను నిన్ను అసహించుకుంటలేను నువ్వు చేసినావు తప్పుదం దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు జాబ్ సంపాదించుకుంటున్నావు బిజినెస్ చేసుకుంటున్నావు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకుంటున్నావు అన్నీ అయిపోతున్నాయి కానీ దొంగ సర్టిఫికేట్ అని నీకు తెలుసు కదా దాని నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావు అంటే ఏం చేయాలా బ్రదర్ ఎట్లా బయటపడాలని నాకు అర్థం కావట్లేదు నేను నువ్వు బయటపడకపోతే నువ్వే పట్టుకొడతావు దాంతో ఒకరోజు పోలీస్ కేసులు అయితే జైలు కోల్సి వస్తుంది లేకుంటే హ్యూజ్ ఫైన్స్ కట్టి బయట రావాల్సి వస్తుంది ఎంతో డబుల్ పెట్టి ఎంతో కష్టపడి అది కొనుక్కుంటున్నాం కానీ కష్టపడి చదువుకుంటున్నామా చదువుకోకుండా సంపాదించుకుంటున్నామా తలెత్తుకుంటాం కదా కైంతో అదే అంటున్నాడు నువ్వు సత్ప్రవర్తన కలిగి మంచి మంచి క్రియ చేస్తే తలెత్తుకోవా సారీ కైంతో అంటున్నాడు దేవుడు నువ్వు ఎందుకు తలదించుకున్నావు నువ్వు మంచి కార్యం చేస్తే తలెత్తుకోవా అంటాడు కైన్తో మనం అట్లనే జీవించాలా సమర్థించుకుంటాం ఇంకేం చదువుకుంటాం బ్రదరంటే ఎప్పుడైనా చదువుకోవచ్చు నేనే ఎగ్జాంపుల్ ఏజ్ అయిపోయినాక పిల్లలంతా పెద్దలు నేను చదివినా పీజీ చేసిన ఆశ అంతే అందరికంటే ఎక్కువ చదువుకోవాలని ఎందుకంటే లైఫ్ ఒకటే టైం కాబట్టి ఈరోజు కూడా సరిగా మన దగ్గర తెలుగు చదవలేరు ఇంగ్లీష్ చదవలేరు ఏం చదువుతారో వాళ్ళకి కూడా అర్థం కాదు మళ్ళీ ఎప్పుడు కాలమేమో ముగిస్తుంది కదా ఎప్పుడు మేలుకుంటాం నీ సమయం వచ్చింది జూడు ఆయా సమయంలో దేవుదూర్త వస్తున్నాడు కానీ నువ్వు రెడీగా లేవు ఖచ్చితంగా లేవు ఎట్లా బాగుపడతావు చెప్పు బాగుపడాలంటే ఎట్లా చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా నాకు బయలుపరచబడిన విషయం పోయిన సమపోయిన ఒక్క పర్టికులర్ సీజన్లనే ఒక పర్టికులర్ టైంలోనే దూత దిగి వస్తాడు నీ ఏం తెలుసా ఆ దూతను కనిపెట్టుకోలో ఎవడు కనిపెట్టుకుండో ఎవరికి బయలుపరచబడిందో వాడే దుంకిండు ఫస్ట్ ఈ విషయం మన గురువుకి నేను చెప్తున్నా పాయింట్ నెంబర్ టూ పాత నిబంధన కాలపు దూతలు వేరే క్రొత్త నిబంధన కాలపు దూతలు వేరే క్రొత్త నిబంధన కాలపు దూతలు నువ్వు నువ్వు కదిలించినప్పుడు నీళ్లు ఎవడు దుంకుతాడో ఫస్ట్ వానికి స్వసత ఎందుకంటే మళ్ళాకి గ్రంథాలు చూస్తాం మన ప్రభుకి ముందు దూత బాప్తిజం ఇచ్చే యోహాను ఒక దూతలాగా ముందుకు బయలుదేరి అదే రీతిగా ఆయన రెండవ రాకడకు ముందు కూడా ఒక దూత బయలుదేరుతాడు అదే ఒక వ్యవస్థని మనకు తెలుసు ఒక వ్యక్తి అని కాదు గొప్ప సేవకులంతా ఆయనకు ముందు సిద్ధపరుస్తారు బూరలు ఊతుకుంట ఆయన రాకడకు సిద్ధపరచడం అన్నట్టు కాబట్టి ఈ దూత వచ్చినప్పుడు ఆ ఒక స్వస్థత కాలాన్ని తీసుకొని వస్తూ ఆ కాలంలోనే స్వస్థత ఆ సీజన్ అంటాం ఇంగ్లీష్లో హీలింగ్ సీజన్ అంటాం ఆ సమయంలోనే ఆయా సమయంలోనే అనుంది కదా వాక్యం ఆయా సమయంలోనే స్వస్థత కాబట్టి దూత వచ్చి కదిలించినప్పుడు నీళ్ళని ఎవడు స్వీకరిస్తే వానికి స్వచ్ఛత ఎవడు దూక్తే వానికి స్వచ్చత కాబట్టి ఇప్పుడు మీరు బాగా తెసుకోండి ఆత్మీయ సత్యం ఇది ఎవరు ఆ దూత అనేది గ్రహించకపోతే మటుకు నువ్వు పోగొట్టుకున్నట్టే నీ టైం అది నీ టైంకి మళ్ళా రావాలంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ పడుతుంది నేను చెప్తున్నా చాలా రిగ్రెట్స్ లైఫ్లో గెహేజీ పోగొట్టుకున్నాడు మళ్ళా రానేలేదు ఆయనకి అదొక సీజన్ అంతే ఇది కరెక్ట్ సీజన్ అనేది నువ్వు గ్రహించగలిగితే ఎవరు ఆ దూతలు ఎవరు ఆ నీళ్ళని కదిలిస్తున్నారు అది నీ బాధ్యత స్వీకరించడం నువ్వు గ్రహించడం అందుకే చాలా మెలకు ఉండాలా వర్ధనపూర్వకం ఉండాలా భయభక్తులతో ఉండాలా పరిశుద్ధం ఉండాలా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన వాక్యం స్వీకరించాలంటే నువ్వు కూడా పరిశుద్ధం ఉండాలా కాబట్టి జాగ్రత్తగా ఈ దూత ఏ రీతికైతే ఒక కొత్త కాలాన్ని తీసుకొని వస్తున్నాడో ఆ టైంలో ఎవడు దాన్ని గ్రహించగలుగుతున్నాడో వాడికే స్వస్థత ఆత్మీయ స్వస్థత శారీరకమైన స్వస్థత కాబట్టి ఆ న్యూ సీజన్లో నువ్వు ఉన్నవాళ్ళు లేదా పరిశీలించుకో ఎవరు ఆ దూతలు గ్రహించడం నేర్చుకో రోజు నుంచి చెప్పండి పాత కాలంలో యాకోబు విడిచిపెట్టిండా దూతన్ అబ్రాము దగ్గరికి వస్తే విడిచిపెట్టిండ దూతన్ లోతు దగ్గరికి వస్తే విడిచిపెట్టిండ దూతన్ గిద్యోను విడిచిపెట్టిండా దూతన్ బట్ ఈ రోజులలో ఎవరి ద్వారా ఈ నీళ్లు కదిలింపబడుతున్నాయో నువ్వు అది గ్రహించకపోతే నీ టైం అయిపోయింది ప్రార్థిస్తాం కండి మూసుకొని పరశుద్ధ బాబు తండ్రి నీకు వందనాలు వేసాయా ఆయా దూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందుకు పడితే అక్కడ వాడికి స్వస్థత వచ్చింది ఆ టైంలో మేము ఉన్నాం ప్రభ ఇప్పుడు అటువంటి రూపను అనుగ్రహించండి ఆ దూతని గ్రహించలాగన ఆ దూత ద్వారా కదిలింపడం నీళ్ళని చూచలాగన ప్రతి ఒక్కరి ఆత్మీయతలను విపమ్మని ఇప్పుడు స్వీకరించకపోతే ఇంకొక టైం లేదు మళ్ళీ థర్టీ ఇయర్స్ గేహాజీకి టైమే రాలేదు ప్రభావ ఆ సీజనే రాలేదు కానీ మీ యొక్క కృప వలన మాకు ఆ సీజన్ ఇచ్చినారు ప్రభు కాబట్టి తండ్రి మీరు మాకు చూపించే ఈరోజు ఆ ఐదు రోడ్స్ ఐదు మార్గాలలో నిండి ఉన్న మనుషులు కుప్పలు కుప్పలుగా ప్రపంచంకి సూచిస్తుంది ప్రభు అది ప్రపంచమంతటా అనారోగ్యంగా ఉన్న మనుషులు సిక్నెస్ అవి దేని ద్వారా కూడా మీరు మాకు చూపించినారు ప్రభావ మనుషుల నిర్లక్ష్య ద్వారా ఆరోగాలు తెచ్చిపెట్టుకున్నారు కూడా మీరు మాకు చూపించినారు వాళ్ళ గురించి మేము వ్యసన పడతలేం ప్రవ్వ వారి పట్ల జాలి దయ చూపిస్తున్నాం ప్రవ్వ వారు నశించుకోవద్దన్న మీ బాధ అదే మేము పంచుకుంటున్నాం వాళ్ళందరినీ ఏ రీతిగానైనా మీ చేత నడిపించాలా అటువంటి దూర్తలుగా మార్చి మీరే మహిమందమని ఏ శ్రీ కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఒక్కొక్కరుగా మహాపర్షితుగా మహోన్నతగా గొప్ప దేవ ప్రభాతం అండి గొప్ప కలిగిన దేవా జీవం కలిగిన జీవాధిపతి అయిన ఏసాయా నీకు బంధనాలు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభాతండి ఈ గడిచిన కాలం అంతా కాచి కృపలో భద్రపరుచుకున్న అవుతండి దివారాత్రంలో కంటి పాప వలే కాచి కాపాడి దినప్పు నూతన కృప అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ప్రభా ఉంచుకొని ఈ మధ్యాహ్న కళ సమయంలో ప్రభా నీ స్వరం వినే భాగ్యము ధన్యత ఇచ్చినందుకు పరలోక ముందున్న నా తండ్రి నీకే వందనాలు ప్రభా నకే లెక్కించలేని స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త మహిమ గణత ప్రభాములు తండ్రి ఏసయ్యా నీకే యుగ కలుగును కాక హలిగుయ్య నా దేవా ప్రభా తండ్రి అవును ప్రభా మీ స్వరం వినిపించినారు ప్రభా తండ్రి అవును ప్రభా ఏసయ్యా తండ్రి మీరు ఆత్మరూపిగానే మా మధ్య ఉన్నారు ప్రభా అది మేము నమ్ముతున్నాం ప్రభా కాబట్టే ప్రభా మీరు ఈ రోజు మాట్లాడినారు ప్రభా తండ్రి కానీ అది విని గ్రహించలేని స్థితిలో మేమంతా గుడ్డితనంలో ఉన్నాం ప్రభా తండ్రి ఎందుకంటే మేము అది ఆత్మీయంగా లేము కాబట్టి నీ యొక్క విధానాలు చూడలేకపోతున్నాం కాబట్టి తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాకున్న ఆత్మీ నేత్రాలకి ప్రభా ఆ రోజు పౌలకి ఏదైతే ప్రభానా కన్ను తేటగా చేసి స్వస్థపరిచి నేను చూడగలిగే ధన్యత భాగ్యం ఇచ్చినావు మాకు కూడా ప్రభా ఈ రోజు మా కళ్ళకి నువ్వు స్వస్థత ఇచ్చే ప్రభా మా హృదయంలో మా ఆలోచనలకి మా మనసుకి అన్నిటికీ మీరు స్వస్థత ఇచ్చే ప్రభావ వీటికి స్వస్థత లేకపోతే మేము ఎప్పటికీ మేము గ్రహించలేము ఎప్పటికీ మా బ్రతుకంతా మేము చూడలేము ప్రభా లోక శ్రమంలో లోక కష్టాల్లో లోక బాధలతో మా జీవితం కుషించిపోతుంది నాశనమైపోతుంది కాబట్టి తండ్రి మీరు మా మధ్య ఆత్మరూపిగానే ఉన్నారు ప్రభా ఆ రోజు నోహావ కాలంలో కూడా ప్రభా మీరు ఆత్మరూపిగానే వచ్చి వాళ్ళకి హెచ్చరించా కానీ వినలేదు ప్రభావ ఒక్కసారిగా జలప్రలయం వచ్చి అందరూ కొట్టుకుపోయినారు ప్రభావ ఈ రోజు కూడా ప్రభానైనా మీరు దినదినం హెచ్చరిస్తున్నారు ప్రభానాయన తండ్రి నీళ్ళు కదిలించడం అంటే మీ వాక్యమే ప్రభా దినదినం మాకు హెచ్చరిస్తున్నారు కానీ మేము దాన్ని చెవి పెట్టకపోతే దాన్ని మేము పాటించకపోతే స్వీకరించకపోతే దాని ప్రకారంగా మేము నడుచుకపోతే మేము వ్యాధిగ్రస్తులులాగానే ఉండి నశించపోతాం ప్రభా కాబట్టి నాయన మీరు కదిలించినప్పుడు మేము ఆ వాక్యాన్ని మా హృదయంలో స్వీకరించాల ప్రభా కాబట్టి తండ్రి నేనైతే ప్రభా నేను తీర్మానించుకున్నాను నీ పట్ల నిబంధనలు చేసుకున్నాను తండ్రి ఇప్పుడు మీరు మాట్లాడిన యొక్క వాక్యము ప్రభా నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభానైనా నేను స్వీకరిస్తున్నాను ప్రభా తండ్రి అవును ప్రభా కదిలించబడడం అంటే ప్రభావి ఒక వాక్యే తండ్రి ఆ ఒక వాకు आप बंद कर लोना वाली నేను కట్టుబాట్లలో ఉన్నవాళ్ళు కానీ ఆచారబద్ధకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఒక వాకుతో ఆ కట్టడాలన్నీ తెగిపోతాయి ప్రభా అంత శక్తిని యొక్క వాక్ అంటే నీ వాక్యంలో ఉంది ఆ వాక్యమే మీరు ప్రభా కాబట్టి ప్రభానయన తండ్రి నీళ్లు కదిలించబడిన యొక్క ప్రవచనం ద్వారా మీరు మాకు మరోసారి ప్రభానైనా వాక్యం పట్ల మేము ఎలా శ్రద్ధ పెట్టాలో మీరు చూపించినారు ప్రభా అశ్రద్ధ పెట్టొద్దు అని ఈ దినం మీరు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుడు ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు కాబట్టి తండ్రి నా ప్రభా మేమంతా నాయన స్వీకరించాలా ఎందుకంటే నీ వాక్యం లేకపోతే నువ్వు మాలో లేకపోతే మా హృదయంలో లేకపోతే మేము ఈ యొక్క ముందు ముందు దినాల్లో మేము ఎదుర్కోలేం ప్రభావ ఎందుకంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రభా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి నీ రాక ముందు ఇవన్నీ ప్రవచనాలు నెరవేరతాయి ప్రభా కాబట్టి ఈ టైంలో వాటన్నింటినీ ఎదుర్కోవాలా వాటన్నిటిని మేము తాళాలంటే వాటి మీద మాకు విజయం కావాలంటే ఒక్క నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నువ్వు మీ యొక్క వాక్యం సమృద్ధిగా ఉంటేనే మేము అన్నింటినీ తాళగలం ప్రభా లేదంటే ప్రభాతండి ఆ శ్రమలకి ఆ బాధలకి మేము అప్పచెప్పాల్సి వస్తుంది మేము నశించుకోవాల్సి వస్తుంది ప్రభా కాబట్టి మా రక్షణకు కూడా ఒక అర్థం ఉండదు కాబట్టి తండ్రి నీ స్వరం దావారా ప్రభావనైనా నువ్వు మమ్మల్ని హెచ్చరించావు ప్రభా ఇది మీ యొక్క హెచ్చరికనే తండ్రి అది నేను నమ్ముతున్నాను ప్రభా కాబట్టి నేను నీ హెచ్చరిక లోబడాను ప్రభా నేను స్వీకరిస్తున్నాను ప్రభా నీకే వందనాలు కృతజ్ఞతలు ఏసయ్యా నీకే మహిమ గణత ప్రభావములు తండ్రి ఏసయ్యా నీకు యుగయుగము కలుగునగా హయా ప్రభా ఈ కేవీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీ జ్ఞాపం చేసుకోండి ప్రభానమైన వాళ్ళందరినీ మీ కృపలో కాచి కాపడండి ప్రభావ యొక్క వైరస్కి యొక్క వ్యాక్సిన్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా వాళ్ళందరి చుట్టూ ప్రభా మీకు కంచే కాపుదల భద్రత దంచే ప్రభానమైనా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభానైనా తండ్రి సేవ బహుగా చేయాలి ఎందుకంటే మా విధానమే అది ఈ లోకంలో మమ్మల్ని సజీవలు లో పెట్టినందుకు మీ విధానం మేము సేవ చేయడం మీ విధానం ప్రభా కాబట్టి మీరు మధ్యాహ్న కాలంలో ప్రతి దినం మీరు మాకు అంత్యంత్యంత్యంత్యంత్యాలాల్లో బయలుపరుస్తున్నందుకు మేము దాన్ని మేము స్వీకరించి మేము సిద్ధపాటు పడపోతే నాయనా తండ్రి అది మీ యొక్క చిత్త మీ యొక్క వాక్యంకి మీ యొక్క చిత్తంకి మేము వ్యతిరేకంగా అయిపోతాం కాబట్టి ప్రభా మేము సిద్ధపడాలా ప్రభాతం అండి అలాగే ప్రభానైనా చంద్రశేఖర అన్న గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా అన్నకి మంచి ఆరోగ్యం దైచే సిస్టర్కి మంచి ఆరోగ్యం దచ్చే ప్రభా తండి నేను అన్న కుటుంబ సభ్యులకి పిల్లలకి బంధువులకి తమ్ముళ్ళకి అన్న తమ్ములు మంచి ఆరోగ్యం దయచే ప్రభా నేను ఆ అన్న చుట్టూ ప్రభానైనా కుటుంబం చుట్టూ మీకు కంచే కాపుదల భద్రత దచ్చే ప్రభానైనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అజ్ఞాపిస్తున్నాం తండ్రి అక్క ఇంటి చుట్టూ ప్రభావిని యొక్క దేవదూతల కాబదల ఉండాల ప్రభానైనా తండ్రి అవును ప్రభానైనా తండ్రి అన్న చుట్టూ మీకు కంచ వేయండి అగ్ని పెట్టండి ప్రభానైనా ఈ అంత్యంత్యంత్యంత్యంత్య దినాల్లో ప్రభానైనా మీరే ప్రభా అన్నద ద్వారా మాకు స్వరం వినిపిస్తున్నారు ప్రభా ఎందుకంటే నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలం ప్రభా మేము కాబట్టి నాయన మీరు మాతోనే మాట్లాడుతున్నారు కాబట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో ప్రభా నాయన తండ్రి నా ప్రభా తండ్రి ఎంతో మంది ప్రియులు ప్రభా నాయన కేవలం నీ యొక్క వాక్యం లేకనే ప్రభా ఈ రోజు ప్రభా నాయన శ్రమంలో నాయన దుఃఖంలో బాధల్లో ఉన్నారు ప్రభా తండ్రి ఎందుకంటే ప్రభా నాయన నీ యొక్క వాక్యం లేకపోతే ఈ జీవితంలో మేము ఏమీ చేయలేం ప్రభా ఎందుకంటే శరీరంలో దుష్టుడు ఆ రీతిగా పనిచేస్తున్నాడు ప్రభా నాయన శరీరం పట్ల లోకం అన్ని రకాలుగా రకరకాల బాణములు వేస్తున్నాడు అవన్నీ ఎదుర్కోవాలంటే ప్రభా మా అందరికీ నీ యొక్క సర్వాంగ కవచం కావాలా ప్రభా నీ యొక్క పరిశుధాత్మ నడిపింపు కావాలా ఉంటండి అంతే దినములలో ప్రతి ప్రతి ఒక్కరికి నీ ఒక పరిశుద్ధాత్మను కుమ్మరిస్తారని అవుతండి కాబట్టి ప్రభానైనా యొక్క గొప్ప జనం సహము పట్ల మీ కనిక్రమ చూపించండి మీ కృప చూపించండి మీ ప్రేమ చూపించండి ప్రభానైనా తండ్రి వాళ్ళందరికీ ప్రభానైనా నాయన మీ యొక్క రక్షణలకు రావాలా మిల్కీ సేత క్రమంలోకి ఎందుకంటే లేవి క్రమం అంటే అది వాళ్ళ విధానాలు వాళ్ళు ఏర్పరచున్న బంధకాలు ప్రభానైనా వాళ్ళు చేతుల్లో మనుషులు ఉండాలని ఆ యాజకులు అలా తయారు చేసుకున్న విధానం కానీ ప్రభా మీరు మీ మరణం ద్వారా మమ్మల్ని అందరినీ ఆజకులు చేసే ప్రభానైనా నొక శిలువుని వెంబడించో మేమన్నావు ప్రభా అది మిల్కి సేత క్రమంలో ఉంది ప్రభా లేవి క్రమంలో లేదు ప్రభా ఎందుకంటే నీ సెలవుని నీ సెలువుని మోసుకొని వెండియమంటే నువ్వు ఏ రీతిగా ప్రభావిశామో ఈ రోజు ఈ లోకంలో అనిపించి నువ్వు స్వార్థ ప్రకటించమో అది మేము చేయ కానీ లేవి క్రమంలో ఉన్న వాళ్ళు ఎవరు అది చేయనీరు ప్రభా ఎందుకంటే వాళ్ళ విధానంలోనే ఉండాలా వాళ్ళ గుప్పిట్లోనే ఉండాలా వాళ్ళు చెప్పినట్టే చేయాలా అని సేవకులు కూడా ప్రభానైనా ఉన్నారు ప్రభా అందుకే ఈ దినం ప్రభా మందిరాలన్నీ క్లోజ్ అయిపోయినాయి ప్రభా అది మీ వాక్య అది మీకు విరోధంగా వాళ్ళు చేసినారు కాబట్టి ఈ రోజు మందిరంలన్నీ మీరు క్లోజ్ చేసినారు ప్రభా కానీ ప్రభా మీరు మాతో ఉండి మాతో మాట్లాడుతున్నారు మా మధ్య మీరు సంచరిస్తున్నందుకు మీకు వందల అనుస్థతుల ప్రభావ ఎవరైతే ప్రభానైనా పాస్టర్లు ప్రభానైనా మీ అందరు నిద్రించినారు ప్రభా వాళ్ళంతా మీ యొక్క సన్నిధిలో ఉన్నారు ప్రభానైనా తండ్రి వాళ్ళ కుటుంబంలో మీరు ఆదరణ దయచేయండి ప్రభానైనా సంఘంలో మంచి కాపురిని మీరు దయచేయండి ప్రభానైనా అవును ప్రభా వాళ్ళు బ్రతుకు దినములు అంతా ప్రభా సం మీరు వాళ్ళకు తోడయ్యుండండి ప్రభా ఎవరైతే ప్రభా యొక్క నా తండ్రి యొక్క వ్యాక్సిన్ వల్లగా నాయన వైరస్ వలన మరణించినారు ప్రభా భర్తను భార్యను పిల్లలని బంధువులను సర్వం కోల్పోయినారు ప్రభా నాయన తండ్రి ఈరోజు వాళ్ళు ఎంతో దుఃఖంతో వేదనతో రోదనతో నిరాశ్రలు ఉన్నారు ప్రభా ఇటు వెళ్ళలేని దిక్కు స్థితిలో ఉన్నారు ప్రభా అలాంటి వారికి యొక్క వాక్యం మేము ఏ రీతిగా వాళ్ళకి మేము చెప్పాలా ఏ రీతిగా ప్రభావ వాళ్ళందరినీ నీ తట్టు తిప్పాలా ఏ రీతిగా మేము ఉపక్షేమం కలిగించాలా ఏ రీతిగా వాళ్ళకి మేము ఎలా చెప్పాలో ప్రభా మీరే మాకు చూపించండి ప్రభా నాయన ప్రతిదీ మీరు చూపిస్తున్నారు కాబట్టి ప్రభా మేము నడవాలా ప్రభా నీ యొక్క వాక్యం మేము సిద్ధపడి మేము లేకపోతే మా పిలుపుని మర్చిపోతే మేము గుడ్డి వారి మొత్తమని మీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి మా పిలిపి మేము ప్రతి దినం జ్ఞాపకం చేసుకోవాలా మీ సేవలో మేము ముందుకు పోవాలా ప్రభా ద దుఃఖంలో ఉన్న వాళ్ళందరికీ మీరు తోడుండండి ఓదార్పు తెచ్చండి నా ప్రభావాలు బ్రతుకు దినమలంతా మీ కృప మీరు సతాకాల తోడు వేయండి ప్రభా నాయన తండ్రి నా ప్రభా నాయన మీరు మాట్లాడే దేవుడు ప్రభానయన ఎంత దినాల్లో మీరు బహుగా మాతో మాట్లాడుతున్నారు ప్రభా మీరు ఆత్మగానే మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఏమి ఇచ్చినా నీ రుణం తీసుకోలేం ప్రభా మేము ఇవ్వగలిగింది ఒకటే నిజమైన కృతజ్ఞత అంటే మమ్మల్ని మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రభా మీకు సమర్పించుకోవడమే లోకపాల్ని లోకంలో ఉన్న అన్ని విధానాలను విడిచిపెట్టి పరిపూర్ణంగా నీ యొక్క పైన ఉన్న విధానాలు ఉన్న విధానాలు మీ చెత్తము మీ చిత్తం తండ్రి చెత్తం మీరు వచ్చినారు కాబట్టి ఆ విధానంగా మేము కూడా తండ్రి మీ చిత్తం తిరిగి మీ దగ్గరికి రావాలా కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని అందరూ నడపండి ప్రభా మీరు రాకడ సమీపంగా ఉంది ప్రభా నాయన నన్న యొక్క పెళ్లి విధింది జరగబోతుంది కాబట్టి పెండ్లు కుమారుడు మీరే ప్రభావ రాబోతున్నారు కాబట్టి ఆ యొక్క పత్రిక ప్రభావ మేము అందరికీ ప్రకటించాలా అంటే నీ లేఖనములు మేము అందరికీ ప్రభానైనా నువార్థని ప్రకటించాలా నెండ్లిందికి మేము అందరినీ ఆహ్వానించే రీతిగా మమ్మల్ని పెట్టమని ఆయన నీ రాకరికి మేము సిద్ధపడి అనేకలను సిద్ధపడుగా చేయమని ప్రార్థిస్తూ త్వరలో రానున్న నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్భా పరిశుద్ధుగా బొక్కదేవా సర్వశక్తి మంత్రిగా నీకు వన్యల బేవా కృపా శక్తి సంపూర్ణ జీవన వల్ల కండి నీకు నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రవాహ సుభింగా కాపాడి మీ ప్రభుల భద్రపచుకున్నారా మమ్మల సజీలకు కాచి కాపాడి ఇక నూతన దినకంకు అనుగరించారు ఇంత మంది సమయం మీరు మాకు నీకు వందాలి సయ నీకే కృతజ్ఞత సలు అర్పించుకోవడమైనా గొప్ప దినం ఎంతమంది చూడలేన ప్రభ మీరు మాకు చూపించినారు ఈ దినాలు మమ్మల్ని ఓ ప్రభావ మరి విశేషమైన ప్రభావం నత్యర్మ వైపక్ష్యానికి నీకు వందాల్ ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్చించడమైన సమస్త గణత మహిమా ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరియం యుగంలో నీకే అర్థంగా కాళలయ్య నా దేవా నా ప్రభ ఎందు ప్రభావాటి మేము చెప్పినాం ప్రభ కానీ ఎప్పుడు కూడా మాకు అర్థం కాలేదు ప్రభావ కానీ ఈ రోజు మాకు మీరు అర్థం చెప్తున్నారు ప్రభావానికి వందలీయ ఆ దూత మేమే ప్రవా ఈసారి నడుముల నుంచి ప్రభావ అనేక మంది ప్రభావ ఆ నీటి కొలం దగ్గర కనిపెట్టుతున్నారు ఆ దూత కోసం ఎప్పుడు దూత వచ్చి కదిలిస్తుంది అక్కడ ఆ నీళ్లు కదిలిపబడే ప్రసత పొందుతుంది ఈ లోకమంతా అట్లనే ఉంది ప్రవ కానీ వాళ్ళు తెలిసి వాళ్ళ ఆత్మలు ఘషిస్తున్న ఆ రీతిగా వాళ్ళ హృదయాలు ఘోషిస్తున్న ప్రవా మాకు ఎట్లా ప్రసత కలగదని ప్రవా కానీ ప్రభా ఆ సమయంలోనే ప్రవా దూత వస్తున్నాడు కాబట్టి ప్రభావ పాత నిబంధన కాలంలో దూతలు వేరే ప్రవా మీరు చెప్పినారు మాకు ప్రవా నా దేవాత నిబంధన కాలం మీ ప్రజల పక్షంగా యుద్ధం చేయడానికి మీకు కలుగుతుండే కానీ కొత్త వివరణ వచ్చినప్పుడు మేమే మీ కాలి తర్వా మేమే యుద్ధం చేసి ఈ లోకంలో మనుషులు విడుదలకి తీసుకుని రవాలా సంఘ దూత సేవకులకు సాధించడం తర్వా మేము ఆ రీతిలో ఉండాలి ప్రవా నాది ఏమైనా ప్రానికి వన్నానే సరి అనేక కృతజ్ఞత నేతలు క్రవా అలాంటి సేవ కలిగి ఉండాలి కవా ఆయన నీళ్లు కదింపబడిన తేమ తర్వాత కదిమించిన తర్వాత ఏ జరుగుతుందని కాబట్టి మేము కదిలించాలా అనేకలు కాబట్టి మీ సత్యను ఆ సత్యమైన తక్కువ స్వచ్ఛత బంతులు క్రవా నాది ఏమైనా నీళ్ళు మీ వాక్యానికి సాధ్యమే ప్రవ్వా మీ దూతల మేము తర్వా మీ మమ్మల్ని దూతలాగా తయారు సంగ దూతలాగా తయారు చేస్తున్నారు మీ యొక్క సేవకులు కానీ మమ్మల్ని తయారు చేస్తున్నాను వన్నాలు క్వా నా వందాలిస మీరు ఎంత గొప్ప దేవుడు ప్రవానికి వందాలిసా దేనికి పనికిరాని మమ్మల్ని ప్రభావ ఈ లోకంలో కనుకరించిన మమ్మల్ని ప్రవా పెంటల్లో మత్తి పురుగు లాంటి మమ్మల్ని ప్రభావం మీరు లేవలు ఎత్తినట్టు ప్రభావా ఆయన ఒక ఉన్న స్థాయిలో మనం నిలబెట్టుకున్నారు మీ ఆత్మ అనుకరించారు ఉపవరాలు మాకు అనుకరించినారు ప్రభావా సత్యని గ్రహించి పిల్లలుగా మమ్మల్ని తయారు చేసిన పర్వానికి వందాలిసయ్యా ఓ ప్రభావ ఎంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చిన ప్రవానికి వందాలిసా ఎన్నో విషయాల ప్రభావితి మాకు బయలుపరుస్తున్నారు తర్వా ప్రభావ వినేవాళ్ళు ఇంటర్నెస్ వ్యక్తి తోచిస్తున్నారు కానీ మీ వాక్యం మీ హృదయంలో స్వీకరిస్తున్నాం అయినా మేము ఆ రీతి ఉండాలి ప్రవా ఎంతో మంది ప్రభావం ఓ ప్రాబ్ ఎంత భయంకరంగా ఉన్నారు ప్రభ కొరకు ప్రభావా ఎప్పుడు అటువంటి కదిలిస్తే జరిగిందండి ఇప్పుడు అది టైం ప్రభావా ఈ సమయంలో కదిలించాలా ప్రభావా అన్నింటినీ స్వస్థత పొందాలి అన్నింటినీ మీ శక్తిని ప్రకటించాలా వారు ఉదయాలు కదిలించబడాలా అందరూ నా పొందాలా ప్రభావా దేవ మీరే మాకు ఛాయపడమంతా ఇష్టమైన నాకు అభిషేకాలు మా పశురాత్మ అభిషేకం లేకుంటే ప్రవా ఈ వాక్య మీ శక్తి మాకు మీ ఆత్మ పై ఒక వేరే కనుక నాకు వాగ్దానం చేశారు క్వా ఒక దేవ ఇస్త అందువారికి కొనక లేకుండా విస్తారైన పశురాత్మను కుమరిస్తున్నారు విస్తారమైన మీ ఆత్మను మా పైన కుమ్మరించమని ఇంకా అనేక మంది విషయాన్ని గ్రహించాలా ఈ వాక్యం ఈ రోజు నుంచి మేము ఆ మా బైల్ స్టడీలో ప్రభావాకుంటున్నాం తర్వా ఈ వాక్యం ఇంకా ఎంత శక్తి ఉందో ప్రవాద మేము పోడుకోవాలా ఆయన ఒక నా తండ మధ్యలో ప్రవా తోడితే ప్రభావ ఎట్లా ఎన్నోస్తుందో ప్రవా అట్లనే మీ సత్యని తోడుకోవాలి ప్రభావాక్యం పట్ల మీ ఆసక్తి కలిగి ఉండాలి ప్రభావా ఆయన ఒకవేళ మాది ఇంకేమైనా ప్రభావా అది ఇట్లా కొట్టిరైన ప్రభావా ఎక్కువ ప్రార్థనలో వాక్యంలో నేను గడపాలి సమయం గడపాల ప్రభావా ఈ లోకంలో పనులు ఇప్పుడు ఉండేటే ప్రవాటన్నిటి కూడా మీరు మాకు విజయమిస్తారు వారు షేడ్ంచుకోవాలా వాటిని చెక్కబడకుండా మీ వాక్యంలో మీ సమయం గడపాలి సత్యాన్ని గ్రహించాలా ఇది సమయం ప్రవా ఇది పది సమయం ప్రవా ఎందుకంటే ఐదు మార్గాల నుంచి ప్రభావ ఐదు కోట్ల నుంచి ప్రభావరికొప్పగా మనుషులు పడినారు అక్కడ ఆ యశుల మీద దగ్గర ప్రవ నా దేవ ఈ ప్రవా ఆ పెద్దలు ఇక్కడ ఈ రోజు అక్కడే ఉన్న ప్రభావ ప్రతి ప్రపంచమంత ప్రభావా ఆయన ఆ ఇష ప్రవా కానీ స్వచ్ఛత కోసం ఎదురు ఎవరు మనల్ని స్వస్థ మీరు తప్ప ఎవరు కూడా స్వస్థ లేరు ప్రభ గొప్పదేవా సత ప్రభావ అతని ఈ నామంలో నేను తీసుకున్న మనుషులకు అనేకల ప్రభావాన్ని బిడ్డలుగా మీరు మమ్మల్ని అందరూ తయారు చేయడానికి అదిష్టమైన మీ ఆ పరుగులు ప్రభావ మీరు సిద్ధపడాలనేకీ సిద్ధపరచాల అలాంటి సేవజీపులు మనం నడిపించడానికి మీరు తిరిగి వచ్చే టైంకి అనేకలు నిద్రిస్తారు అనేకలు ప్రవా మెలుపుగా మెరుపుగా ఉంటున్న అంత కొనికి నిద్రిస్తాను మీరు వాకింగ్ చేస్తారు మత్స్వా తీరేద్దంలో ఒక ప్రభావ బుద్ధి గల వారు మీరు నిద్రించారు బుద్ధి లేని వారు నిద్రించింది కేక నిలబడిన ప్రవా ఇదిగో పెళ్లి కుమార్ పరగొచ్చి సిద్ధపడండి ఆ కేక నేనే ప్రవా నేను వెయ్యాల కేక ఈలో ఈ కాలం ఈ లోకంలో ప్రభావా ఆయన ఈ కేక వేసే టైం ప్రవా అంత నిద్రపోతున్న మతపరమైన జీవితం ప్రవా మేము మేల్కొలా ప్రవా అన్నికి నేర్కొస్తా ప్రవా విద్రించుకున్నాను మేల్కొల్లు తీసుకుని మీరు ప్రకాశిస్తున్నాను మీ వాక్యాన్ని మేము ప్రకటించాలా ప్రేమతో మంచి ఓ ప్రవా అర్ధరాత్రికి క్షమల కాలం ప్రవా ఆ కాలంలో మేము కేకలు వేయాల ప్రభావాల అంతే లేచేసి ప్రవా చక్కపంచుకుని పెళ్లివిని ఆహ్వానించబడి ఆ రీతిమైన ప్రభావం ఓ ప్రభావ తెలిసే గుంపునే ఉండాలి ప్రవా దాసులు ప్రభావ మీ చేతిని పెళ్లిసేసి ఉన్నారు అనేకులు పెళ్లిని తీసుకొస్తారా పెళ్లి చాలా నింపుతున్నారు ప్రవా మా సేవలు అదే ప్రవా మేము అరీతే మేము చేయాలి ప్రభు అభిషేకం అలాంటి బిడ్డగా మాకు తయారు చేయండి మా పిలుపు మా ఎయిర్పోర్ట్ మేము నిచ్చం చేసుకుంటూ మరీ జాగ్రత్త పడాలి ప్రభావా పూర్ణ జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడినా ప్రభావా అనేక పర్యాల మీకు వన్నాలి అయ్యా ఓ ప్రభావ షూర్గా ఉండాలంటే మేము నిచ్చలు చేసుకోవాలి ప్రభావం షూర్ చేసుకోవాలా ప్రభావా ప్రభావా పరిపే అవకాశం ఉంది అవి ఉండి నేను తాను తీసుకున్నాడు నిలుస్తున్నాడని తెలుసుకున్నవాడు అసాధులు పరిపోతున్నాడు ప్రభావ కాబట్టి మేము నిలుస్తున్నామా పరిపూర్ణమని చూసుకోవాలా ప్రతి దశలో మా ఆత్మీజీతంగా పరిశీలించుకోవాలా అది కేవలం మీ వాక్య మీరు హెచ్చరించినప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీరు స్పందించాల మీ వాక్యం స్వీకరించిన వాడు దాన్ని అయికుంటాడు కవా ఎందుకంటే ఒక ప్రభావా అతిక్రమంగా దాచిపెట్టి వాడు వద్యులు అన్నారు అది ఒక్క కొన్ని విడిచిపెట్టేవాడు ఆయన కనికరం పొందుతున్న ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన ఏ ప్రభావ ప్రతి ఒక్క ప్రవాహ షేదించుకుని ముందుకోవాలి ఇది ఒక మాది అంటకునే సాయపడండి ఎందుకంటే ఒక మా ద్వారా మీరు విస్తారమైన కార్యం చేయాలన్నారు ఇంటికి రాసిన ప్రత్యేక రుణరాజులు చూపించిన విషయం తర్వా మీరు ఒకరున్న జీవ మన జనుల మధ్య జీవవాక్యం పొందుతున్న జ్యోతుల వల్ల ఉంటాడన్నారు ఈ లోకమంత ప్రవాహ చీకటి ఉంది కాబట్టి మమ్మల్ని వెలుగుగా తయారు చేస్తున్నారు తర్వాత ఒకరి మధ్య ప్రవాహాల తండ్రి మీ మీరు ఒక మార్గం చూపించండి అన్నింటినీ ఎంత నడిపించాలా ఎంతమంది అనారోగ్య తో బాధపడారు ఈ క్షణం నైనా వాళ్ళందరినీ స్పష్టత తీసుకుని రావాలి ఏసీ పరిషన్లో తర్వా అంటే అభిషేకం అలాంటి బిడ్డగా మమ్మల్ని తయారు అలాంటి సేవలుగా మనం తయారు చేయండి వాళ్ళు ఇంకేమైనా నిర్లక్ష్యంతో తొలగించి తర్వా ఓ దేవా ఇప్పటికట్ల ప్రతి దశలు మీకు సంపూర్ణంగా సమర్థించడం ఇప్పటికీ ముందు సాగిపోవాలా అనుగుణు సంతానం మాని ప్రభావ ముందుకు సాగిపోయి మనం తయారు ఓ ప్రభావ తన ఇప్పటికట్ల అన్నింటి అంతా సమీపండి ప్రభావ నేను స్వశత బుద్ధిగా ప్రార్థించి మెరుగు ఉండాలా ప్రభావా ఆయన మేము జాగ్రత్తగా జీవించాలా వర్షంగా జీవించాలా యదార్థంగా జీవించాలా ఈ శక్తి అనే ఒకటి మనం తయారు చేయడం మీకు వందానికి ఇలా వాటిందరూ మాట్లాడం ఒక ఒక సీక్రెట్ మాకు రిలీజ్ చేసినానికి వందా ఇది మేము పసుపు ముందు పోవాలా ఇంకా అనేకమైన శక్తి నుంచి మేము పోడుకోవాలా ప్రభావా దేవా అలాంటి బిడల్గా అలాంటి ఆసక్తి మాకు పుట్టించమని ఆసైత్యూషన్లో మందులు కాక ఆత్మీయులగా తీవ్రత కలిగిన పోవాలా అన్ని విధంగా ప్రావిష్టమైన వైరస్ బాధితులు అందరినీ శ్రత ప్రచారం ఆ కలవరి శిల్లిలో మీరు పొందిన గాయల స్వతంతత ఉంది ప్రభావాతి సంపూర్ణ స్వతంత్రత ప్రకటించండి క్రిస్త పరిషద్ నామవున ఆలయంగా మీరు స్వతపచ్చి మైమందండి మా పిల్లలు ఎంతమంది ప్రభావ ఆరోగ్యాల ప్రభావా వైరస్ పైన పడిన ప్రతి ఒక్క స్వస్థపచ్చని పేరు పేరు మీ దీవించి ఆ రీతిగా కేబీపీ గ్రూపులో ప్రతి పదవికిత్స మీరు ఆశ్రించండి దీవించండి మీరు అభిషేకించండి ఇంకా అనేకమైన సత్య మీరు బయలుపరచం పశువులు ఆకు ఇంకా దారణంగా నింపని ప్రభావ కొలసలేకుండా విస్తారంగా మీ ఆకులు పొందుకోవాలి విస్తారమైన సేవ చేస్తే బెల్లగా తయారు చేయండి వైరస్ నుంచి వైరస్ మీరు మీరు మీరు ఆ రెడ్డిగా ప్రావా చెంద ప్రవాహ అనేక మంచి ఆరోగ్యం దించండి ఇంకా ప్రభావ అనేకమైన సత్యాల ప్రభావం బయలుపెట్టడం ప్రావిష్టమైన ఇంకా మీ సముచితమైన జ్ఞాన చేతిని నింపని ప్రభు నాకు ఎన్ని విషయాల ప్రభావం బయలుపరిచిన అన్న ద్వారా పర్వాలి వందాలని ప్రభావ బయలుపరిచిన పత్తిని మీకు స్వీకరించాలి మా ద్వారా అన్ని కూడా వెళ్ళిపోవాలి ప్రభావ ఒకేవా అది వెళ్ళిపోవాలి వెలిసరించి ప్రభావ ఒక ప్రభావంగా తల్లి ఏలీ నుంచి ఎలిషకు వచ్చిన ప్రవా కానీ ఎలిషియా నుంచి గారికి రావాలి రాలేదు ప్రభావా కాబట్టి మేము ఆ రీతి కొంత ఒకరించి ఒక మా సేవ కాబట్టి మేము ఎట్లా వెళ్ళాల ఈ మీరే మాకు మార్గం సాధనం చేసి దేవుడు ప్రవాణానికి వంద రాక పరిగణి కూడా మీ సిద్ధపల్ తయారు చేయండి అన్న చుట్టూ మీకు కంచి వేయని ప్రభు నా దేవాన్ని దుష్ట శక్తి ఆటంకపరిస్తుంది సత్యను బయపరి ఈసిన వాళ్ళ గర్దిస్తుంది ఇప్పుడు విషయం ఆర్థరిస్తున్నాం మేము ఆటంకాన్ని కొట్టివేమంతా అదిష్టమైన ఒక్క దేవా మరి మీ వాక్షి ప్రభావ దారుణంగా మీరు సత్యను ప్రకటించిన వాక్షక్తి అనుగ్రహించినప్పుడు మేము ప్రార్థన చేసిన ప్రభావా అన్నీ ఇంకా బలపరించిన ఇంకా వాకింద మీరు మాట్లాడాలి విషయాలు ఓ ప్రభావ మేము ప్రాధాన్యం చేసిన ప్రభావి నాంబట్టి ప్రభావ ఇంకా నీ శక్తి అను విషయాలు బయలుపరచమని ప్రాధిష్టం ఉన్నా అడ్మికం చేసింది కాపడమంతా అధిష్టానం కొంత మంచి ప్రాధిణం దేవా నుంచి మీరు అగ్రికల్చి ప్రభావ దృష్టి నుంచి మీరు కాపాడండి నుంచి కంచిన తర్వా ద స్టడీస్ లో వాళ్ళ జాబ్స్ లో ఉద్యోగాల మీరు తోడు మీకు ఆధ్వర్యంలో నిగ్రించిన ప్రైరస్ మీరు కాబట్టి ప్రొటెక్షన్ నిగించి లోపల అభిషేకించి మీకు గొప్పగా కాశీ పెట్టుకోండి అన్న అన్నదమ్ముల సరసిన క్రాలి మీరు టైపడండి కుటుంబాలా ఒక కళ్యాణ తర్వాత ఇంకా మీరు స్వచ్ఛపచ్చింది నీకు వందాలి తర్వా ఆ కుటుంబం మీకు అభివేష్ బలంగా ప్రాంతం మీరు మీరు మీరు మీరు మీరు వాడుకున్న తర్వా నీకు వందానికి అన్ని కృతజ్ఞతలు ప్రభావ మీరు ఆకలి తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలి అనేక మీ సిద్ధపచ్చా అలాంటి సేవ చిత్రాన్ని అన్న ఏకృతి పక్షంగా నామను ప్రాదీక్షణం చండి ఆమె కూర్చుడు కూర్చుడు పడతాం కిలో ఎక్కడైనా ఉండనా శ్రోత్రముడి ప్రభాతాన్ని కాలం ఈ సమయం వరకు మమ్మల్ని కాచికా పన్ను కొన్ని అక్కడే ఉందన్న దేవ ప్రభాతాన్ని మా దేవ ప్రభా రోజుకి ఎంతమంది రినిపోతున్నారు దేవ ప్రభాతాన్ని అప్పుడు బలం జ్ఞాపకం చేసుకుంటారు మా దేవ ప్రభాతాన్ని మా దేవ కుటుంబాలు మమ్మల్ని లేకుండా ఈ యొక్క రకాల కింద మమ్మల్ని భర్త మమ్మల్ని యొక్క సజీవల కోలో పెట్టుకున్నందుకు నేక రకాలైన వందనాలయత అని సూత్రములు ఈ రోజు నువ్వు మాతో మాట్లాడిన వాక్యం ప్రతి క్షణం ప్రతిదిన అపకం నుంచుకొని దాని ద్వారా మేము ఉండాలి సరే సూత్రములు ప్రభాతం నేకలకలైన వందనాలయ ప్రభాతం లోకరీతి ప్రేమ మాకు పొద్దుతారు నీ యొక్క కావాలి తరే ఆ ప్రేమను దయచేయాలి తరు దేవతని సూత్రం ప్రభాతాన్ని ఈ లోకరీతి జ్ఞానం కోసం ఎంత ఎదురు చూస్తున్నారు సరే ఆ జ్ఞానం మాకు కొద్దు తరు నీ యొక్క జ్ఞానం కావాలి సరే మధ్య అవతారని స్వత్రముల ప్రభైతులలో కొన్ని యొక్క సువార్త చెప్పేవారేలాగా మనం ఉండవుతారు ఆ జ్ఞానం మాకు దయచేడుతారు మధ్య కొన్ని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు అది చేసుకొని ప్రతి ఒక్క వాక్యం ప్రతి ఒక్క మాట మేమితరులకు ధైర్యంగా చెప్పేలాగా మాకు అంత మంచి జ్ఞానాన్ని శక్తిని బలాన్ని ఇవ్వండి తరు సోత్రములు ప్రభాతం మా దెబ్బతాండి నీకలెక్కలేని ప్రభాతండి మా దెబ్బ ఎంత మంది చనిపోతున్న తర్వాత మా దేవ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు మా దెబ్బ తండ్రి సూత్రములు ప్రభాతండి నీ గొప్ప దేవుడు ఎవరూ లేరుతారు తండ్రి సూత్రములు ప్రభాతండి నీ గొప్ప వైద్యుడు కూడా లేరుతారు మధ్య నీ తోటి వాళ్ళని తాకి ముట్టు స్వస్తాపర్చండితారు సోత్రములు ఆ దిన నీ యొక్క దేవదూడులను ఏర్పరచుకున్న ఈ దినం మమ్మల్ని ఏర్పరచుకున్న అవుతారు ఈ సోత్రములు ప్రభాతాన్ని మా ద్వారా ఇంకెంతమంది మారాలని మమ్మల్ని ఏర్పరచుకున్నావుతారు మా దెబ్వా ప్రభాత్ అని సోత్రములు ప్రభా తాతా ఎల్లప్పుడు నీ యొక్క సేవకులు చుట్టూ ఉంచుకొని ఉంటుంటారు మా నీ ఒక రెక్కల కింద మమ్మల్ని భర్తపరచుకొని కాచి కాపాడుతున్నందుకు నీకు లెక్కలేని మనం కానీ సోత్రములు మా దెబ్బప్రభ మిమ్మల్ని నేను నిన్ను మర్చినావు నువ్వు మమ్మల్ని మరవనా గొప్ప దేవుడు అవుతారు ఈ సోత్రములు నీ అస్తములు ఎప్పుడు మా కోసం తెరిచి ఉంచుకోవతారు మా కానీ అనేకులు నీ గురించి తెలియక వారి హృదయాలు మూసుకొని ఉన్నారు గురించి తెలుసుకొని వాళ్ళ హృదయాలు తెరుచుకొని వాళ్ళ హృదయాల్లో నింపి వాళ్ళని వాళ్ళ తలంపులను మార్చండి తర్మ వాళ్ళలో ఉన్న చెడు అలవాట్లని చెడు ఆలోచనలను తొలగించండి తర్మ దేవతని స్వత్రములకు మూఢ నమ్మకాలతో ఎంతో మంది విగ్రహాలను పూజిస్తున్నారు తర్మే ముఖ్యంగా ఆ జ్ఞాపకం చేసుకోండి తర్మ దెబ్బ ఆ మూఢ నమ్మకాలతో వాళ్ళు రోహాలకు గురవుతున్నారు ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఎన్నో ఎన్నో ఎన్నో బాధలు పడుతున్నారు తర్మ కుటుంబం జ్ఞాపకం చేసుకుని తర్మే ఆ కుటుంబాల దగ్గరికి నీ యొక్క దైవజనులను పంపించండి తరు శ్రోత్రములు ప్రభాతీ వాళ్ళు మారాలి ప్రతి ఒక్క బిడ్డ సిద్ధంగా ఉండాలి గురించి తెలుసుకొని భూలోకంలో ఎవరు ఉండదు తర్ ప్రతి ఒక్క బిడ్డ సిద్ధంగా ఉండి మారి సిద్ధంగా అనేకులు నిగురించి తెలియదు ప్రతి ఒక్క బిడ్డకు అనేకలకు ని గురించి తెలిపాలి తర్ మంది దెబ్బతాన్ని సూత్రములు ప్రభాతం ఎన్నికల కలైన్ వంద నాలుగు తర్వాత మన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటారు ఎల్లప్పుడు వీళ్ళ తోడు నీడగా ఉంది ఇలానే కొనసాగించండి తరు మరి ఎల్లప్పుడు వాళ్ళని చేయి విడవద్దు తరు మరి సూత్రము ప్రభా మా చుట్టూ ఏ దరిదాపులో రాకుంటుంది ఒక రెక్కడి కింద బతిపర్చుకుని మీకు అగ్నితో మమ్మల్ని చుట్టూ కంచెసి పాచి కాపాడమని వేసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తరు ఆమె తండ్రి జీవం వల్ల దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు హిమజాన గడిచిన కాలవంతి ప్రభావం మమ్మల్ని కాచి కాపాడినని లెక్కలైన మమ్మల్ని భద్రపరిచిన దేవానికి లెక్కలేనని వందనాల తండ్రి ప్రభావ నన్ను ఏ యోగ్యత లేని మాకు ప్రభావ మా కొరకైనా తండ్రి మరణ మీద మమ్మల్ని లేపిన ప్రభావ నీ బిడ్డలు మమ్మల్ని స్వీకరించిన ప్రభావ నీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని విమోచినో ప్రభావ నీకు వందనాల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం విభేగంలో నీకే కల్గులు గత ఇదో నా ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ మరోవల్ల ఏందనేది ప్రభావం ఆ యొక్క విషయం నా తండ్రి మేము ఎందు నిమిత్త ప్రభావ ఈ వాక్యం నిన్నమా ప్రభావ నేను మేము మేము చేయాల ప్రభావ ఇదో నా తండ్రి అద్భుత వచ్చి కదిలిచినప్పుడు ప్రభావం ఎవరైతే ముందు పడతారో స్వస్థపడతారన్నారు ప్రభా అవును ప్రభావ కదిలించి వారుగా మేము ఉండాలి ప్రభావ నా తండ్రి అనేకలు ప్రభావి ఈ రోజు ఉన్నారు ప్రభావ కుప్పలు కుప్పలుగా ఉన్నారు ప్రభావ స్వార్థ అందరిని వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావ నీ అక్కడ ఎంత సమీపం ఉంది నా తండ్రి వారు అందరిని ప్రభావం స్వస్థపచ్చులే ప్రభావం ఈ వాక్య మేము ప్రభా నా తండ్రి ఈ వాక్యాన్ని ప్రభావ మేము ఇక్కడతో వదిలిపెట్టకుండా ప్రభావ హృదయంలో దాచుకోవాల ప్రభా దాన్ని ఎనుకున్న ప్రభావ బాధ్యతను మేము స్వీకరించాల ప్రభా నా తండ్రి ఆ బాధ్యత నుంచి వేసుకపోకుండా ప్రభావ ఏవాదికి మేము లొంగికుండా ప్రభావం యొక్క శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభు ఆపాదికి మా జీవితంలో చూడడానికి వీలు లేదా నా త్రి ప్రభం మీ యొక్క శక్తితో మీ యొక్క బలంతో మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభావ ఆ తండ్రి ఏ రీతిగా మేము స్వార్థ ప్రకటించాలన్న ప్రభావ ఏ రీతిగా ముందుకు నడవలన్న ప్రభావ ఇటువంటి నైనా జీతం మేము జీవించాలన్న ప్రభావం అయినా మీరు మా జ్ఞానం దయచేయడం ప్రభావం తన ముఖ్యంగా ఈలో కష్ట ప్రభావం అయినా ఎంతో గర్వించిన ఈలో కష్ట ప్రభావం ఎంతో మందినైనా హృదయ కఠినపరుచుకున్న వారికి నైనా భేదలకు ప్రభావం అతండి మారు మూలు ఉన్న ప్రతి ఒక్కరికైనా మీరు స్వత ప్రకటించాల ప్రభావం అయితే అటువంటి శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభావం ఏదైతే ముందుకు పోలము మార్గం చూపించడం ప్రభావం యొక్క ఆత్మశక్తి మమ్మల్ని నింపడి ప్రభా మీ యొక్క అభిషేకంకు దయచేయండి ప్రభావతం అండి ఇదో ఆయన ఎన్నో మోసపుచ్చు ఆత్మల ప్రభావా ఈ లోకంలో ఉన్నాయి ప్రభా బయలుదేరు ఉన్నాయి ప్రభా ఎంతో మోసపోతున్నారు ప్రభా ఎన్నో తప్పుడు విధానాలకు తప్పుడు బోధల్లోకి వెళ్తున్నారు ప్రభా వారందరూ ప్రభు వాళ్ళందరూ మీరు గద్దించండి ప్రభావం మీకు వాకిన్ తోట మాట్లాడే ప్రభావ విప్పండి ప్రభా ప్రతి ఒక్కరి తప్పుడు బోధలు ప్రతి ఒక్కరి నైనా రావాల ప్రభావతం మీ యొక్క సత్తులు ప్రతి ఒక్కరు ఎరగల ప్రభ మా చిత్తములు మాతలంపులు కాదు ప్రభావతం నీ యొక్క చిత్తము మేము మరిగి మేము నడవల మా చిత్తంలో అన్నింటినీ ప్రభా మీరు కొట్టిపారండి ప్రభావ ఎటువంటి నైనా అపవాది క్రియలకు మా జీవితంలో చోటు ఇవ్వడానికి వీలలే ప్రభా అని మేము నిస్సారమైపోకుండా ప్రభావం యొక్క శక్తితో నింపండి ప్రభావనైనా ప్రతి ఒక్క ఆత్మను వివేచించి వివచ్చిన వరం మాకు దయచిండి ప్రభాని యొక్క కృపరాలతో మమ్మల్ని నింపండి ప్రభావ అయినా ఈ నామ మహిమత మేము వాడాల ప్రభా వీటి పాత్రల వల్ల మేము మిగిలిపోవడానికి వీలేదు ప్రభాన తండ్రి ఈ వాక్యాన్ని ప్రభావం మేము ఇంతగానో ప్రభావ పరిశీలించాల ప్రభావతం ఎంతో మర్మం ఉంది ప్రభావ దాని వెనకాల ప్రభానం తండ్రి దాని వెంట ఎంతో ఉంది ప్రభావ ఆ బాధ్యతను మేము నెరవేర్చాల ప్రభా మేముగా వేసుకే పవకూడదు నా తండ్రి ఇదైనా నా ప్రభావం మేము అడిగి ముందు పడని సహాయం తీయించండి ప్రభావి యొక్క శక్తితో నింపండినైనా ఇదన్నా ప్రభా ఇదిగన్న తండ్రి ఎంతో మంది ప్రభావం నశించిపోతున్నారు ప్రభా కరోనా ప్రభావం కొత్త కొత్త రోగాలతో ప్రభావ బ్లాక్ ఫంగస్ లో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ప్రభా వారందరూ మీరు స్వస్థపరచేని ప్రభావ ఇదిగన్న త్రీ నీ కృపణ బట్టినైనా ఎంతగానో కేసులు తగ్గినాయి ప్రభావ తర్వాత మా ప్రార్థనలు ఆలకించిన ప్రభా నీకు లెక్కలేని వందలతండి ఇదిగా ప్రభా ఇప్పటికైనా ప్రభావం నీకున్నంతటి తిరగల ప్రభావం ఆత్మీయతలు విప్పని ప్రభా మరి ముఖ్యంగా మా దేశంలో ప్రభా ప్రతి ఒక్కరినైనా విగ్రహాదాద నుంచి విడుదల పొందాల ప్రభాకాలన్న ప్రతి అపవాదిన ప్రభా మేము ఎదిరించాల ప్రభావం అని ప్రతి ఒక్కరికి మేము దాని వరకు ఆత్మీయనత ఇప్పగల ప్రభానత అటువంటి శక్తిని దయచేయండి ప్రభావం ఏదైనా ప్రతి ఒక్క అన్ని ప్రభా మేము నడిపించాల ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ మేము ఆయన మీ యొక్క వాక్యాన్ని మేము పరిచించాలని వాక్యంలో జీవ జలం ప్రభావతా అండి నీ వాక్యంలోనే ప్రభావం జీవం ఉందిన ప్రభా న వాక్యం మమ్మల్ని తను నీ యొక్క కుమారులకు కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరిస్తూ స్వీకరించేస్తుంది అటువంటి వాక్యని కానీ చెప్పాల ప్రభా మరణ వెళ్తున్న వాళ్ళందరినీ ప్రభావం అయినా మీ తట్టు తిప్పలే ప్రభావ అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభావ ఏదైనా మరి ఒక్కరిని స్వథపరచడండి అయినా ఎవరైతే ఏ ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా వారందరినీ మీరు స్వస్థపరచే ప్రభావం ఈ యొక్క నాయన యొక్క రూపాయలతో అందరినీ కాపాడండి తండ్రి ఇదిగో తండ్రి ఎంతో ప్రభావ వ్యాక్సిన్ నుంచి ప్రభావం ఎంతో మంది ఇప్పుడు ప్రజలు స్టార్ట్ చేసిన ప్రభావ మీరు మా ముందుగానే హెచ్చరించారు ప్రభావ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పినైనా ఇదిగో తండ్రి కంపెనీలో కూడా నైనా అది స్టార్ట్ చేశారు ప్రభా తండ్రి ఆయన మీరు నైనా ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ వ్యాక్సిన్ దుష్ప్రభావాల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇదిగో నా తండ్రి ఎంత దినాల్లో ప్రభావ మేము ఏ ఎక్కడ ఏ ఒక్క చిన్న విషయంలో కూడా ప్రభావ వాటికి చోటు ఇవ్వకుండా ప్రభావ ఆయన మిలక్కు ఉండాలి ప్రాభ నా తండ్రి నా ప్రభు అర్తి ప్రభావం కేక వినబడినప్పుడు నా తండ్రి నాన్న మెలుకున్న వారికి మాత్రమే తినపడదు ప్రభావ మీరు నిద్రపోయే వారికి అది అది కేకకు కూడా అర్ధరాత్రి వచ్చినట్టే ప్రభావ దాని మీనింగ్ ఏంటంటే మేము ఎప్పుడు మెలుకుగా ఉండాలని ప్రభావ దానికి సాదృష్టం ప్రభావ కాబట్టి నేను ఎప్పుడు మెలుకుగానే ఉండాలి ప్రభావ తర్వాత కేక ఉన్న ప్రభావ వినపడంగానే ప్రభావ మీరు సిద్ధపడి పరిగెత్తులను దయచేయండి ప్రభావ ఎప్పుడు మెలుగు శక్తిని దయచేయండి ప్రభావాన్ని ఆత్మతో అభిషేకించే ప్రభావ ఏమైనా ఎటువంటి విషయంలో ప్రభావ అది మేము చూడడానికి వీళ్ళందైనా ప్రభా గ్రూపులో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ మీరు ముట్టుండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు మీకు ఆత్మశక్తి నింపడి ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ గొప్ప స్వార్థికులుగా నైనా ప్రభావ గొప్ప నాయన సేవలుగా మీరు మార్చండి ప్రభావ వారి కుటుంబాల చూడట మీరు కంచకాబ్బాలు తెచ్చండి ప్రభావ అపవాదులు కీళ్లు దరిచారంచవేయండి ప్రభావ ఆయన ప్రతి ఒక్కరికి మీ యొక్క జ్ఞానంతో నాయన మీ యొక్క శక్తితో ఫలంతో నింపడినైనా మాకైతే ప్రభావం మీరు ప్రభావ కానీ మీ యొక్క జ్ఞానం మాకు దయచేసిన మీ యొక్క కృప కనికరంతో అయినా ప్రతి ఒక్కరిని కాచి కాపాడినైనా మీ యొక్క రికల్ చట్టం అందరినీ భద్రపరిచినైనా మీ యొక్క విశేషమైన ప్రభావం యొక్క నామానికి మహిమకరమైన సేవ మేము సహాయం తెచ్చాము ఏసు పరిశుద్ధ నామం అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమె భ నా దీవానికి బ్రాహ్మణ్ సాగుడు ఒక ఈ దిన ప్రభ మాకు కాచి కాపాడు ఇదినానికి కొందాలు విశ్వ ప్రభావ నా దీవానికి ఈ దిన వాక్యం నిర్మాణం వాక్యం ఆవదంలో భద్రపరిచి నా దీవానికి చేసాం ఏసు ప్రభా నా వాక్యం ప్రభ హళలియా ముందు పోవాలా నమరేలా నా దీవాన్ని ఖరించండి నా దీవానికి శోతం చేసాం మేము కైకవల ఉండాలి కైకవల దూత మీరే సహించండి నా దీవానికి శోతం చేశాం హళలియా సుస్యంత ప్రభా హళలియా మూలుగుతుంది ఏసో ప్రభవన ప్రభ హళలియా నా దీవానికి శృతం చేశాం జ్ఞానం చేసి నడిపించి ఇంకా సరస్సు నడిపించండి ఇంత వాక్యం మా తరంలో లోదలపచ్చి ఇంకా ప్రభావ కుర్చోని ప్రభుత్వ ముందే సాయించింది నా దేవానికి శోతం నీ దళిత ఇచ్చింది నా దీవానికి శోతం చేసం ఏసాయానికి వందా ఈసో ప్రభావ నీ రాక తొలగి ఉంది ఏసోప్రభ హలది వచ్చి ఇక్కడి కాలంలో ఈసో ప్రభావ బైక్ ఇక్కడి కాలంలో ఈ వేలుగు ప్రభావతి ప్రజలుగా ప్రకటించాల ఈసో ప్రభావ బిడుదల పొందా మా దేశం ని జ్ఞాపకం చేసుకోండి ఏసో ప్రభావ నా దేవానికి శోతం చేశాం దేశం ప్రజల్ని జ్ఞాపం చేసి మొరవెడ్చను పతి ఐసి బిడ్డని ప్రభావ ఈ వైరస్ ని జ్ఞానం చేసని హలయ ప్రగతి పరిగతి రక్షణ పొందాలా నా దీని శోతం చేసాం ఏసు ప్రమాణ ఆ దీవానికి శ్రోతం అపసరకాల మూడు మూడు వేల రక్షణ పొందింది మళ్ళీ రకరాల తీడి ఆదిలం చేసిన ఈ దిన రక్షణ పొందాలా దేవాన్ని కారించింది ఆదినం చేసిన ఈ దినం చేయలేశ్వ ప్రభావ నా దేవాన్ని శ్రోతం చేసాం ప్రమాణ ఆ దీవాన్ని శ్రోతం చేసాం ప్రతి బిడనిపతి ప్రతి పాపం క్షమించని ఈ వైరస్ ని నా దీవాన్ని శ్రోతం చేసాం ప్రతి హాస్పిటల్ ప్రవాహాలను ఏంటి కావాలి ఇష్ట డాక్టర్ జ్ఞానం తెలియజేసిన ఆత్మ తెలియవండి వాళ్ళ మీ రక్షణ పొందాలా వాళ్ళకి మీరే పాపం క్షమించని ఆత్మ తెలియండి నా దేవాల్వి రక్షణ పొందా సాధించండి మెడిసిన్ బ్లాక్ అవుతుంది అది బ్లాక్ వీళ్ళేసే ప్రభావ దాన్ని ప్రభావ గద్దండి సైతాన్ని అన్ని ప్రభావ మెడిసిన్ ప్రభావ నార్మల్ అమ్మవడాల మీరు కార్యం చేయండి నర్సులు ముట్టండి వార్డు తాగడా జ్ఞానం ఆలోచన తెచ్చని వాళ్ళు రక్షణ పొందారా ఎంతో నర్సులు డాక్టర్ ఉండడం రక్షణ పొంది వాళ్ళ ఆత్మ జ్ఞానం తెచ్చని వాళ్ళ స్వార్థ ప్రభావ అన్ని ఉంది కార్యం చేయండి నా దీవానికి శోతం చేసాం శోతం చేసాం ఈ మద్దతు వేసే ప్రభావ ఎంతమంది చచ్చిపోయింది వాళ్ళు ఎవరు కుటుంబంలో వాళ్ళకు మొదలెడతాం వాళ్ళు ఉదాహారతని జ్ఞానం తెచ్చని ఆలోచన దాని ఆత్మ వాళ్ళు రక్షణ పొందారా వాళ్ళకి కావాల ప్రభావ ఏం మీరు కొంత ప్రభావా తెచ్చండి బట్టలు సాధించించండి నాదివానికి ఫైనా విడిపించాను ఎస్ ప్రభాదివానికి శోధం చేసాం మా పేరు నుంచి మేము మొర పెడతాం ఎంతమంది పేరు ప్రభావ ఈ లో కానీ మీ దగ్గర నిధులు ఇస్తున్న ప్రభావ అలాది ప్రతి కాంగ్రెస్ ను ప్రార్థించి మేము మొర పెడతాం ప్రతి సంఘాల ప్రభావితం ఆత్మ గుడించండి ప్రతి ఉదయం తాకండి స్వసపరిచని అలాగే పతి అలాది ఎనాది ఎవరు ఇంత ప్రభావిత దుఃఖం ఉంది ఉల్లాసం ధరిపించండి జ్ఞానం తెలియచని ఆత్మ తెలియని అలాగే వారి విషయకులు ఏమైనా తెలియ ప్రభావ ని కారించండి నా విషయానికి శోధం చేశాం ఏసో ప్రభావ నా దివానికి సరస్వతో రావాలా మీరే ఖరీంచండి నా దీవానికి శ్రోతం మా రాజకీయం నుంచి ప్రార్థం ప్రతి రాజ్య నాయకులు జ్ఞానం దైతే కఠిన తొలగించండి వాళ్ళు ముందు రావాలా వాళ్ళు హెల్పించాలా వాళ్ళవి రక్షణ పొందా నా విషయాన్ని కొందా విశ్వ ప్రభాస్ క్రేషుపభ నా దీవానికి శోతం ప్రార్థన చేసిన విశ్వ ప్రభావ అలదిగా మీరు కరెంట్ ఎంతో చిన్నపిల్లలకు బ్లాక్ మెండ్ ప్రభా అలడియా అదిగా తాకుతుంది వేసుప్రభ చిన్నపిల్లల నుండి తాకి చూసపచ్చి ఆ బ్లాక్ మంది గద్దించండి ఏసుప్రభ మీరు కరెంట్ చేయండి ఆ పిల్లలకు గొప్ప సేవకులు కావాలా నా దీవాన్ని నా ప్రభానికి శృతం ఎంతో మాకు ఎంతో ప్రార్థన చేసి అలదిగా నా దీవన్ ప్రభా మాకు నడిపించి రక్షణ ఇచ్చు మీరు అత్త అలాగే అనాదివాణి స్క్రోతం చేసాను అలాగే మీరు నోరు ప్రభావ మౌనంగా ఉండదు బావి నోరు సమాజం అటీసీ ఆసక్తి తెచ్చు మీకు ఆసక్తి నా తండ్రి ఆసక్తి భక్తి ప్రభావ అటీసీ మనుషులు అటీసీ జీవ జలతో జ్ఞానం తనిపి నాదేవాన్ని అలాగే కలిగిలు ప్రాధాన్యం అలరి అనాది ప్రాధాన్యతని అలాగే పంపించుకోవాలి గొప్ప జనం కోసం గొప్ప జనం కనకరించని శ్రమించని వాళ్ళ ఆత్మ తెరవని జ్ఞానం తెచ్చని ఏంత కళ్ళ ప్రభావం రక్షణ తెచ్చి నాదివని స్వతం ప్రభావితించండి ప్రభావ ఆ రోజు ప్రభావ ఏమిట అలది అది ఆ రోజు అలది నేస ప్రభావ అలాది కోపం చెల్లార్చుకుని నాదివా ఈ రోజు కోపం చెల్లార్చుకొని నా దేవా ఈ తెలియని ప్రజల నేస ప్రభావ నాదివా మీరు కనకరించండి ఆ రోజు ఎందుకు ఏర్పరచినట్టు మీ ప్రభావ ఈ ప్రభావ ప్రజల రక్షణ పర్వ ఈ రోజు ప్రభావిరత్ కొనుకొని మీ సొత్తుగా చేసుకోవడం మేము ఉంటాను వీళ్ళు ఎసప్రభా అలదిగా మీరు కారించండి ఏపీ ముట్టం తాకండి కుటుంబం అంతా ముట్టండి ప్రతి ఫ్యామిలీలో ప్రతిదాత్మ జ్ఞానం చిన్నపిల్లలకి పెద్ద పెద్ద సేవ చేయాలి అలాగే ఆయన భయంతో విడిపించాను నేప్రవ ఈ సేవ వచ్చి స్నానం చేయండి నాదివాన్ని మన వాట్సాప్లో ఎంత మంది సీరియస్ పంపిస్తున్నారు వాళ్ళు ముట్టని తాకని స్వచ్ఛపరచని వాళ్ళి సంపదలో విడిపించాలని స్వప్రభ వాళ్ళి ప్రపంచ శక్తి నిలబెట్టుకోండి నాది మనిషి కూడా ముట్టి తాకి స్వచ్ఛపరచని ఆ రూమ్స్ సార్ ప్రభావాల సత్యతం రావాలా తన ఫ్యామిలీతో సత్యత రావాలా పాపాలను ముట్టి స్వచ్ఛపర్చని నాదివన్న స్వతం చేస్తాం అన్న నుంచి మూర పెడతాం అన్నకు ఆరోగ్యం బలంతో శక్తి తెచ్చని ఇంకా సార్ అసలు పర్చని నాది అక్కడ తాకని అన్న అకబిత ప్రభావాలి వాచ్యం చెప్పాలి స్వప్రభ అకీ ప్రభాని వాచ్యంతో బలంతో శక్తి ఇంకా సేవలో బలంగా అదే చెప్తాను సహాయండి అన్న ఇద్దరు పిల్లలు అగ్ని కనించండి వాళ్ళ జ్ఞానం అయితే లేచని నీ కోసం గొప్ప గొప్ప సేవలు కావాలా వాళ్ళ ఫ్యూచర్ బిల్చండి వాళ్ళు దేవాన్ని తీయండి అన్న ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు సరస్వతం రావాలా అలాగే మీరు కదించండి చక్రది బ్రహ్మటంతా జ్ఞానం అయితే లేచని అలా ప్రశదాపనిపి వాడుకొని ఆ ప్రాంతం అంతా మీ ఆత్మ కదించండి అలాగే తన భారేవి ఆత్మక బలంతో ని తన డాడీ ముట్టి తాగి స్వసపడి వాళ్ళంతా వాడుకోండి వాళ్ళ కుటుంబంలో ఎవరు పరిగింది వాళ్ళవి ప్రభావ విడుదల స్వసపరచని నా దీవానికి స్వతం చేసాం అలాగే మీకున్న మనిషి జ్ఞానం తెచ్చని స్వ ప్రభావ అలాగే నా దానికి విడిపించి మధ్యాహ్న సమయంలో దేవాస్మ ప్రభావ ముట్టి స్వసపరిచ దస్మట్లో వాకింగ్ చిత్రంలోకి వందల నా స్తోత్రాలు దేవాసీ మా ప్రభు ఈ రోజు చదువుకున్నంత మనం మరించారు దేవా మమ్మల్ని సజ్జల నుంచి దేవాయసా కృప చిత్ర జీవించిన దాన్ని బట్టి నీకు వంద స్తోత్రాలు దేవాసత్వ నీకు వీల స్తోత్రాలు దేవా నీకు మా ఘనత ప్రభావం చెల్లెల మా ప్రభావ దేవాస్మట్లో వాకింగ్ మాట్లాడి దాన్ని బట్టి స్తోత్రం మాప్రవా మీకు దేవదోతను గుర్తుపట్టేది ఆత్మీయ రూపంగా మేము దేవాయసావా నీకు దేవాయసీ కులలో మేము ఎదుటకు సాయం చేయండి మాత్రం ప్రతి ఒక్కరికి స్వస్థతపడి దేవాయసా ఆత్మీయ రూపంగా మేము ఎదుటకు సాయం చేయండి మాకు ప్రతి ఒక్కరి చెడు సో క్రిసించండి మాప్రవా మీరే తోడైన దాన్ని బట్టి వెనన్న స్తోత్రాలు దేవై మప్పువా దేవా మప్పు ఈ వ్యాక్సిన్ కోవిడ్ తోటి ఎంతో మంది బాధపడుతున్నారు మాత్రమా ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయడం మాత్రం కేవీపీ మెడికల్ టీమ్ లో దేవాసావా మీరే తోడైనాడు మా దేవాయస్ మప్పుడు వాళ్ళు వారి డైరీ గురించి ప్రవేశాడు అప్పుడు మంచి ఆరోగ్యం బలం దయచేయడం మాకు మీరే తోడైందని ప్రతి ఒక్క చూస్తే కృష్ణుడు గర్తించండి మాకు వా దేవాస్మప్ లాక్డౌన్ వల్ల ఎంతో మందికి దేవ ఆహారం లేదు మాప్రువా ప్రతి ఒక్కరికి ఆహారం దయచండి మాకు ప్రతి ఒక్కరికి కూడా దయచండి మాపడువా ఎంతో ఉన్నారు మాపడువా దేవా హస్మప్ ప్రతి ఒక్కరికి దచ్చి మాత్రువా నిక మెడిన దేవునలు కుమరించండి మాపడువా నిక మెండి అస్తం కుమరించండి మాత్రం ప్రతి ఒక్క బిడ్డకు దేవా హస్మప్ ప్రతి ఒక్కరికి దయచే దీనించి ఆశ్రించండి ఉన్నారు మాకు దేవ పూటకి దేవాస్మప్ ప్రతి ఒక్కరికి దేవ దండి మాకు మీరు సాధించండి మాపడువా ప్రతి ఒక్క బిడ్డకు దేవా మా ప్రభు ముఖ్యంగా మాకు వ్యాక్సిన్ నుంచి కూడా పాడిస్తున్నాడు మాకుగా ఎంతోమంది తీసుకొని దేవా మరణిస్తున్నారు మాకు వా దేవా వ్యాక్సిన్ పవర్ తీసుకోండి మాకు మీరు శామ్ చేయండి మాకు వా మీరే తోడైనా మాకు మీరు కష్టం పెట్టాను మా ప్రభు పథక పెట్టారు దేవా లేవనెత్తాడు ఎంతో మందికి శాలరీస్ కూడా రాలేదు మా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకు శాలరీస్ రావాలి మాకుగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి సాయం చేయండి అధికారుల మనిషి మార్చండి మాత్ర మీరే తోడైనా మాత్రం బిజినెస్ మంచి వేటకు సాయం చేయండి మాకు మీరే సాయం చేయండి మాకు ఎంతో మంది ఉన్నారు మాకుగా ప్రతి ఒక్క బిడ్డకు మంచి క్రీమం దయచండి మా మీరే సాయం చిన్న బిడ్డ పని సరే త్వరగా రాబోతున్న కొంచెం తండ్రి అమెయిన్ వాక్యంధారాలు మీ మాత్రం మాట్లాడుతున్నటువంటి వందనాలు ఎస్ ప్రభావ తండ్రి ఎస్టు ప్రభావ యొక్క నీళ్లు కదింపబడగానే ప్రభావ ఎస్టు ప్రభావంలో మొదటి వారి ఎప్పుడైతే ఎవరైతే గురుపుతారో వస్తుంది చెప్పిన వస్తుప్రభా దివానికి ఎంతో వందనాలనైనా ప్రభా ఆ కాలంలో దూతలు ఉండేదివా ఈ కాలంలో మీ సేవకులనే పెట్టిన వస్తుప్రభ ప్రభావ నీలంటే మీ వాక్యానికి సాదృశం ఉండేదివా మీ చోట ఎస్టు ప్రభావ ఎవరైతే ప్రభా చండ్రి ఈ యొక్క వాక్యంలో లేరు ఎవరైతే మీ యొక్క లేరు దివా అందరికీ ప్రభావిం యొక్క ఆ యొక్క నీళ్ళు మీద దింపాలా ఎస్ యొక్క వాక్యం వ్యక్తి గారు అలా యొక్క ప్రభావ నీళ్ళు కూడా కటింపబడాలా దివా ఇసు ప్రభావ మీ సాహించని దేవాన్ని వాక్యాలని సత్యంలో మనం నటించిన దాన్ని బట్టి వదనాలు దేవానికి ఎంత పొందునాలు మాకందరికీ ప్రభావ మీరు స్వచ్ఛత వరం అని దయచండి సవానికి ఎంత వంద అనేక మంది వస్తాయా ఆ యొక్క వాయుద్ధ ద్వారాల నుంచి చెప్తున్న లోకమంత ప్రభావం వేస్తాయా ఆ యొక్క పేషన్స్ లాగా ఉన్న ఆ కోరియర్ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో అవి లోకమంత అట్లనే తయారైన వ్యక్తువా దేవా లోకాన్ని మీరు రక్షించండి దేశాలు రక్షించండి దేవానికి ఎంతమంది ఉన్నాడు వాళ్ళందరినీ మీరు సిద్ధపరచండి ఎక్కువ ప్రభావం తోత్సత్క మీ యొక్క సువార్థన ప్రతి చోట ధైర్యంగా చెప్పాలి ఇవాక్యాలను ధైర్యంగా చెప్పాలి చేసే దైవానికి ఎంత వందనాలు ప్రభావ మీరు ఒక అవకాశం ఇచ్చిన ప్రభానికి వందనాలు ఇస్తాయా లేవా ఈ అవకాశం వ్యాధి పోగొట్టుకున్న ఇస్తుంది ప్రభావా ధన వ్యాహంతో పోగొట్టుకున్న నడుస్తుంది ప్రభావా లేవా మాలు అటువంటి విధానానికి వీలు లేదు ధన వ్యాహం కానీ ప్రభావా ప్రభావ అధికార వ్యాహం కానీ ప్రభ మీ ప్రేమను పెట్టండి మీ తగ్గింపు జీవితం మాకందరికీ దయచండి ప్రభావ ఎదుటి ఎదుటి వాడు మేము అర్థం చేసుకునే హృదయం మాకు దయచండి దైవానికి ఎంత వందనాలు ఎదటి వాడు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఇస్తాయా ఎదుటి వాడు మాలు మిమ్మల్ని చూడాలా అలాంటి జీవితం మా అందరికీ దయచేయండి ఇస్తే మీరు అక్కడ తోలు ఇస్తు తల్లినైనా దృష్టి ప్రభా భయంకరంగా పనిచేస్తున్నది ప్రభావ కనీస ఆ విధంగా ప్రభావి కృత కూడా ఉంది ఇస్తు ప్రభావ తీరుమూర్తి స్వతపరిస్తున్న మీకు వందనాలు ఇస్తూ ప్రభా ఆ యొక్క వ్యాధిని యొక్క సైతులు మీరు గద్దించండి మీ రాళ్ళునైనా ఆ ఓ గొప్ప తల్లి నీకు కార్యం జరిగించండి ఓ గొప్ప తల్లినైనా అనేక మంది పేషెంట్స్ ఉన్నారు రేస్తే ప్రభావం అందరినీ ముట్టండి కొత్త పర్సెంట్ హీల్ చేయండి మీ రక్త పరక్షణ వల్ల దండి ముఖ్యంగా రక్షణండిసే వాళ్ళ ఆత్మరక్షణ పొందాలకు చేయండి రోగపట్ నేను ఇస్తే అని కొస్థమైంది ఈజీలీ రిసే ప్రభావం మా దేశంలోనే ప్రత్యేక కరువును మీరు తీసుకుంటుంది నేను ఇస్తా ఎంతమంది ఉద్యోగాలు లేదు వాళ్ళ ఉద్యోగాలు తెచ్చండి ఎంతమందికి సాలరీస్ లేదు శాలరీ తెచ్చింది ఆ కుటుంబాలను ఓదార్చండి ఇస్తే నీకు ఎంతో వందలు మీ కుటుంబ వాళ్ళందరినీ బ్రదపరచుకోండి బట్టి విధానం బట్టి వదనాలు కానీ ప్రభావ మీ ఆత్మ నడిపించి మాకు దయచేయండి ప్రభావ నీకు ఉన్నారు మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి చోట మీ సాక్షితగా ఉండాలా ప్రతి చోట మీ యొక్క ప్రేమను చూపించాలా మీ తగ్గింపుడు ప్రతి చోట తండ్రి చేసే ఆమె యొక్క సత్యాన్ని ప్రకటించాలని కూడా మీరు మీ సహాయం మాకు దయచేసి మీరు మమ్మల్ని అభిషేకించి బలంగా వాడుకోమని ఏ విశ్రాంతి తండ్రి ఇంత మంచి అవకాశం కొందో రాజా మరి పొద్దున్న నుంచి ఎప్పుడు ఒకరు కాపాడుతున్న కొన్ని కొన్ని నెలలు తండ్రి ప్రభా మేము విన్న వాక్యం పట్టి కూడా కొన్ని కొన్ని ప్రభా మరి ఐదు దారుల తండ్రి ప్రభా చాలా మంది ననేతాన్ని ప్రభా ఒకటి ఒకటి స్వస్థత అయిన ప్రభా అది మేము ఆత్మీయంగా అర్థం చేసుకోలేదు అండి ప్రభా ప్రభా నేను మాకు ఇప్పుడు మేము ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం తండ్రి ప్రభా మేము నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా ఆ విధానం నీకు వంద తండ్రి ప్రభా మమ్మల్ని ఏర్పరచుకునేందుకు నీకు వంద తండ్రి ప్రభా నేర్చుకుని ప్రభా ప్రాక్టీస్ చేస్తే నేను ప్రభా అనేకలు కొన్ని సెష్యులుగా చేయటకు మార్గం చూపించమని కోరుకుంటున్నాం తండి ప్రభా అవును వాక్యం సెలవుస్తుంది నా దగ్గరండి మీకు వ్యాపారమైన పవర్స్ ఇస్తాను మీరు వెళ్ళి ప్రీచ్ చేయండి శక్తులు కూడా భయపడి వెళ్ళిపోతాయని చెప్తున్నావుతాం అవును ప్రభా మా గుంపులో ఉండాలి తండ్రి ప్రభా అను తండండి నానే ప్రభా వాక్యం విని నా ప్రభా మార్గం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఆత్మీయ జీవితంలో ఎదుటకు దిన మంచి సమయం ఇస్తున్నందుకు కొందండి ప్రభా మళ్ళీ ఇటువంటి అవకాశం మాకు దొరకద్దండి ప్రభా ఏ గ్రూప్కి దాన్ని అయితే లేదు తండీ ప్రభా మాకు అన్న భయపరిచిన విధానం బట్టి కొందనాలు తండ్రి ప్రభా అన్న కుటుంబం దీవించి ఆశీర్దించండి ప్రభా అదేవిధంగా ప్రభా బంధుమిత్రులను అందరినీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రభా అన్న దగ్గర వర్గ వర్గస్ను కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ దీవించి ఆశీర్దించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాణేశ ప్రభా కేఎం గ్రూప్ కోసం ప్రాధాన్యం చేసుకోండి తండ్రి నీకు కొందనాలి తండ్రి ప్రతి ఒక్కరికి నేను వేసే ఈ వాక్యాలను బయలుపడాలి తండ్రి ప్రభా వాళ్ళు రావాలి సరస్వత్వంలో రావాలి తండ్రి ఎందుకంటే టైం కొంచెం ఉన్నది ప్రభా సువార్థ అనేక ఉన్నది తండ్రి ప్రభా మరి మీరు ఆ టైంలో ఉపయోగించుకోవాలి ప్రభా ఎవ్రీ సింగిల్ సెకండ్ మేము యూజ్ చేసుకొని ప్రభా సమయమును సదుం చేసుకోకుండా ప్రభా మరి యొక్క సువార్థకు ప్రాక్టీస్ కాకు ప్రభా అనే స్వార్థ ప్రకటించకు మంచి అవకాశం ఇస్తున్నందుకు నీకు ఉందా తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ఎంతో మంది దగ్గర నుంచి బాధపడుతున్న కుటుంబాల కోసం ప్రార్థన చేసినాం తండ్రి ప్రభా నేనే ప్రభా మీ చిత్తం ప్రతి ఒక్కటి నెరవేరుతుంది తండండి ప్రభా మేము జాగ్రత్తగా మసలుకోవాలి తండండి ప్రభా వివేక జ్ఞానం దాని ప్రభా మేము తెలుగు తప్పించుకోవాలో మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనే ప్రభా మాట్లాడే దేవుడు కాబట్టి నేనే ప్రభా మాకు మకొన్ నాతో మాట్లాడాలని ప్రభా మాకు ఇంకా వాక్యాలన్నీ చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నే అదేవిధంగా ప్రభావ ఈ ఫంగస్లన్నీ ముందు చెప్పితారు అనేకమైన భయంకరంగా రోగాలు వస్తాయని ప్రభా దీనికి ఏం భయపడతలేం తండ్రి ప్రభా ఎందుకంటే నా మీ మీరు ఏర్పరచుకునే బిడ్డలేం తండ్రి నాయనసే ప్రభా మేము కాదండి నేనేసే ప్రభా మి మమ్మల్ని కాపాడి ప్రభా అదేవిధంగా నైన్సేసే ప్రభా ఎంతో మంది మరి అనేక రోగాలను బాధపడుతున్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం ఎంతోమంది చనిపోయిన తండ్రి ప్రభా ఎంతోమంది కోల్పోయిన తండ్రి ప్రభా జీవితాలు ఉన్న ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేను తల్లిదండ్రులు కోల్పోయారు పిల్లల్ని కోల్పోయిన తండ్రి ప్రభా మరి పరిస్థితుల్లో ప్రభా చాలా గౌరవమైన పరిస్థితి ఉన్నదండి ప్రభా మిమ్మల్ని క్షమించండి ప్రభా మేము పాపలం తాన్ని నిర్ణయిస్తే ప్రభ నీ కరుణా నీ ప్రేమ చూపించమని కోరుకుంటున్నాం ప్రభా ద దయ చూపించమని అడుగుతున్నాం తాన్ని నిర్ణయిస్తే ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభు నేనేసే ప్రభా అదేవిధంగా ప్రభా మరి ప్రతి ఒక్కరు నేను సార్ మరి నీ సువార్థకు ప్రభా ఏ ఆటంకం రాకుండా సాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే సువార్థ ప్రకటించినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి తండ్రి ప్రభా అవన్నీ మేము నేనేసే ప్రభా ఒకటి కొట్లాటలు పెట్టుకోకుండా ప్రభా అన్ని ముందుకు వినుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి ప్రభా ఎందుకంటే అవి ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి తండ్రి ప్రభా నీ ముందు సహానంతో ఓపికతోటి ఉండాలి తండ్రి ప్రభా మరి అవి మరి అవి చూసి చూడనట్టు ఉండాలి తండ్రి ప్రభా ఎందుకంటే ప్రభా మీరు ఎన్నో అవమానాలు పడినట్టు తండీ ప్రభా ప్రభా క్వశ్చన్స్ ఆడి మీరు చెప్పేటప్పుడు ఎన్నో క్వశ్చన్స్ వేసినట్టు తండీ ప్రభా అవన్నీ నేనే ప్రభా మరి ముందుకు వెళ్ళాలి అన్నిటికీ తట్టుకునే మాకు శక్తిని దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే నేను సమయం చాలా తక్కువగా ఉన్నదండి ప్రభా ప్రభా పని ఎక్కువగా ఉన్నదండి ప్రభా అందుకే స్వార్థ ఎంత త్వరగా అంటే అంత త్వరగా ప్రభా జనాలకు పంచిపెట్టాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా కేబీపీఎం గ్రూప్ కోసం ఎల్కే కేఎం గ్రూప్ కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా ఈ రెండు వాళ్ళ గ్రూపుల కోసం ప్రభా మీరు ఇచ్చిన ధన్యతెత్తండి ప్రభా మీకు మీ ప్రాధాన్యం మీ చెప్పగిస్తూ యేసు క్రీస్తు నమ్మని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తడైన